హరి కవీనాముపముస్త రాజ్మణి సాదనం శ్రీమహాగణాధిపతార శంకరాచార్యమాన్ వందే చార్యపే గురు పరపరా బ్రహ్మాత్మవి బ్రహ్మాగన బ్రహ్మణాహుత్రమంతవ్యం బ్రహ్మకర్మ సమాధి భాష్యం దృష్టి ఉన్నాము కర్మణ్యకర్మ స్పృశే కర్మణ్యధిప్రవృక్తోటి నైవ కించిత్ కరోతు సహా సో ఆ విధంగా కర్మయందు అకర్మదర్శనము అనేది సంభవం అవుతుంది ఎలా సంభవం అవుతుంది కర్మ ఎందు అకర్మదర్శనము ఎంతవరకు అయితే భేద దృష్టి ఉంటుందో అప్పుడు అంతవరకు కర్మ ఎందు అకర్మదర్శనం ఉండదు భేద దృష్టి కారక భేదము కారకములు ఒకదానికంటే ఒకటి పరస్పరము భిన్నములు నేను కారకముల కంటే భిన్నంగా ఉన్నాను కారకములంటే జగత్త నష్టం తర్వాత ఈ ఫలము సాధ్యమైన ఫలము స్వర్గాదులు ఎక్కడ ఉన్నాయి ఇట్లన్నింటినీ నియంత్రించే దేవుడు వేరే ఉన్నాడు అనే భేద దృష్టిలో ఉన్నంతసేపు కర్మ కర్మగారి నిధులు తప్పితే అకర్మ అవ్వదు కానీ ఈ భేద దృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో హ్రహ్మాస్మి అనే జ్ఞానంలో ఈ కారక భేదం అంతా కూడా ఉపమర్జితమైపోయి కర్మని అకర్మ ఆ విధంగా చూసి ఉన్నాను తర్వాత కర్మనే అభిప్రభుత్వం నేర్చుకుని తర్వాత సహా విషయాన్ని కూడా చూశాను గుణాగుణివత్వంటే అన్నది చాలా మంచి వాక్యం గుణములు గుణములైంది ప్రవర్తిల్లును అంటే ఇప్పుడు నేను మారు పన్ను తింటున్నా దీంతో స్టీలోంచి సూర్యకాంతి కనపడింది సూర్యకాంతి నేరపడింది అయితే అక్కడ ఏమనిపించిందంటే ఈ తిని పండ్లు చూసారా ఇది సూర్యకాంతి యొక్క పరిణామం సూర్యకాంతి ఫొటో సిన్ఫెన్సెన్స్ ద్వారా ఈ పండ్ల రూపాన్ని చెంది ఈ పండులో ఉండే ప్రతి క్యారరీ సూర్యకాంతి నుంచి వచ్చింది ఓకే ఈ తిని దేహం నుండి ఇది కూడా సూర్యకాంతి యొక్క పరిణామం సూర్యకాంతి నుంచి వచ్చింది ఫుడ్ బాడీ దిస్ ఫుడ్ బాడీ అండ్ ఈ దిస్ ఈ ఫుడ్ బాడీ అంటే ఫుడ్ కంటే భిన్నమైన అన్న వికారమైనటువంటి దేహము అన్నాన్ని భుజిస్తోంది గుణా గుణేశు వస్తే అంటే అన్నం అన్నాన్ని భుజిస్తోంది మరి నేనేమిటి నేను అన్నము కాదు అన్న సాక్షిని అలా గుణా గుణేశు నేను భుజించుటలేదు నేను కర్మను చేయటలేదు కర్మ ఏది చేస్తోంది కర్మ చేస్తోంది మనస్సు యొక్క సంకల్పం చేత దేహం కర్మని చేస్తుంది కర్మ దేని మీద చేయబడుతోంది జగత్తు మీద ఉండే వేద పదార్థముల మీద చేయబడుతుంది ఈ దేహము మనస్సు ఏమిటంటే గుణములు సత్వదిష్టమో గుణముల యొక్క వికారమే దేహము మనస్సు జగత్తు కూడా సత్వర్దిష్టమో గుణముల యొక్క వికారము లేదంటే గుణములు గుణముల వర్తంత అంటే ప్రవర్తన చట్ట ప్రవర్తిల్లు ప్రవర్తిలను గుణాలు గుణాల మీదే యాక్ష చేస్తూ ఉంటాయి గుణ శాక్ష గుణ దెన్ వాట్ ఆర్ యూర్ ఆయన ఓన్లే విక్నెస్ ఆయన ఓన్లే సాక్షి కాబట్టి నా ఎందు అకర్తృత్వము కర్మాభావము సిద్ధిస్తుంది ఆ విధంగా జ్ఞాని పూస్తారు కానీ అజ్ఞానం ఎలా ఉంటుందంటే ఆ గుణకార్యములైన దేహాదులందు నేను అనేటువంటి ఆత్మ బుద్ధిని కలిగి ఉంటాడు కనుక దేహాదుల యొక్క కర్తృత్వము అజ్ఞానికి మన ఎందులో ఉన్నట్లుగా భాషిస్తారు కాబట్టి గుణ దునేషు వర్తంత అనే వాక్యం కూడా ఆత్మ యొక్క అకర్తృత్వాన్ని బోధిస్తూ ఉంటుంది ఆ వాక్యం అలా ఉంది ఇలా పనులు జన్ గృహన్ నిషన్నతి నేత రో నీకి నేతత్వ విధ గు వర్తంత ఇది మత్వా నే అని ఉంటుంది గుణములు గుణములూ ప్రవర్తిల్లుతూ ఉంటాయి దీంట్లో మనకి ఏమి సంబంధాలు ఉండదు నా లేనా నా దేనా తీసుకునేది లేదు ఇచ్చేది లేదు గుణాలు గుణాల్లో ప్రవర్తించుతూ ఉంటాయి సో ఇందులో మనకేముంది సో రాజశేఖర రెడ్డి గారు తేదే పాలు గారు అనుకోండి మనకేమైనా సంబంధం దాంట్లో అంతూ పిచ్చినహి లేనా హే తీసినహి దేనా హిందూ ధర్మం జోడికి రానంత కాలంలో మనకే అభ్యంతరం లేదు వాళ్ళని వాళ్ళని తీసుకునే వాళ్ళు భూషించ కొంతకాలం ఇప్పుడు దూషించుకుంటున్నారు దోసైనా ఒకటే దోష దూషణ మనం ఏం సంబంధం లేదు దాంట్లో మనం ఉదయం చేస్తుంది విట్నెస్ గుణాబునే వస్తుంది ఆరక్షంగా సో ఈ దేహము ఈ గుణకార్యము జగత్తులో ఉండే శబ్దాదులు గుణకార్యములు గుణాగునేశు వస్తుంటాయి కన్ను గుణమే రూపము గుణమే శ్రీ గుణమే శబ్దము గుణమే గుణ గుణేశు వస్తుంటాయి నైిత్ కరోమీతి యుక్తో మన్యే తత్వృత్ ఇ ఆత్మస్వరూపం తెలుసున్నవాడు నేను ఏ కర్మలో చేరుటలేడు అనే సత్యాన్ని స్పష్టంగా గర్తిస్తూ అది ఆత్మస్వరూపానికి మౌలికమైన మౌలికమైన గుర్తు అది చిహ్నం ప్రచారం ఆత్మజ్ఞాని తాను కర్మలను చేస్తున్నాడు అని అనుకోడు సాధారణంగా మానవుడు ఎలా ఉంటాడంటే తన చేత తాను కర్మలను చేస్తున్నానని అనుకుంటాడు కర్మలు బాహ్యములం ఉంటాయి బాహ్యమని చేస్తూ ఉంటాడు దేహం కూడా బాహ్యమే ఎక్స్టర్నల్ లైఫ్ సో బాహ్యమైనటువంటి దేహంతో బాహ్యమైన జగత్తులో కర్మలు చేస్తూ ఉంటాడు ఆ కర్మలతో సంఘాన్ని కలిగి ఉంటాడు అంటే నేను వాటితో ఇన్వాల్వ్ అయి ఉన్నాననే భ్రమలో ఉంటాడు అవార్డు ఇన్వాల్వ్డ్ అని అడిగారనుకోండి అవేటి నేను కర్తని ఆ కర్మల ఫలానికి నేను భోక్తని అనే ఇన్వాల్వ్మెంట్ లో ఉంటాడు సో అదే ఇన్వాల్వ్మెంట్ కానీ ఆత్మజ్ఞాని అలా ఉండదు ఆత్మ జ్ఞాని ఈ గుణ వర్తంత అయిన సత్యాన్ని గ్రహిస్తూ ఉంటాడు నేను ఫలనా కర్మలు చేస్తున్నాను అనే కర్తృస్వాగం అనే ఇన్వాల్వ్మెంట్ ఆత్మజ్ఞానికి ఉండదు అందుకనే యాక్షన్ చేసేది రెండు రకాలుగా యాక్షన్ ఉంటుంది అవుట్వర్డ్ యాక్షన్ అండ్ ద యాక్షన్ ద సమ్స్ ఫ్రమ్ దిన్నర్ విషన్ యాక్షన్ ఒక ఎమర్జెస్ట్ ఫ్ర ఇన్నర్ విషన్ సో రెండు రకాలుగా ఉంటుంది యాక్షన్ అవుట్వర్డ్ యాక్షన్ నిలబడదు అవుట్వర్డ్ యాక్షన్ అలా మీరు చేస్తారు మనిషి చేసిన యాక్షన్ మనిషి జీవిత కాలంలోనే అది దానికి ఇప్పుడు వివరంలో మనం సాధించిన విలువ ఉంటాయి హై స్కూల్లో సాధించిన ఉంటాయి అవి ఏమైపోతాయి అవి పోతాయి అవి దానికి విలువే ఉంటుంది ఓసారి నన్ను లోపల మీద నడిచి వెళ్తున్నాను నడిచి వెళ్తుంటే అది ఒక ఆయుధంగా ఆయన ఎదురు వచ్చి మొహం మేడపడే ఎదుటి ఆట ఐటమని తీసుకొచ్చాను ఒక అతనికి ఒక ఆయనకి ఒక పర్టికులర్ ఫీల్డ్ లో స్పెషలైజ్ చేస్తాను ఆయన స్పెషలిస్ట్ లో ఒక కంపెనీ సర్టిఫికెట్ ఒక తాకీదు నేను ఈ ఫీల్డ్లో స్పెషలిస్టు అని ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి అది ఇచ్చి కలకాలం నుండి ఆయన రిటైర్ అయిపోయారు అది చెత్త కాయితాలతో అది వచ్చిన ఆ మొహంలో అప్పుడు ఆయన ఆ కంపెనీలో బంద్ చేస్తూ ఆ కాపీగా అందుకున్న రోజున హీ మస్ట్ హెవ్ కాపీ ఇట్స్ ఎ గ్రేట్ అకాంప్లిష్ కానీ ఇప్పుడు ఆయన జీవించి ఉండగానే ఆ కాగితం వేస్ట్ పేపర్ కింద అది జాల్లో పడిపోయి ఒరిజినల్ కాపీ కూడా అది ఒరిజినల్ అది వేస్ట్ పేపర్ కింద జాలిలో పోయేది అంతే ఇలాగే ఉంది ఎవరైపోయా కాగితాలు అంటే పోయాడు అప్పుడు అది చాలా పెద్ద అకాంప్లిస్ అంటారు అది ఆ వ్యక్తి జీవితంలోనే అది పోతుందంట ఇప్పుడు మీ దగ్గర మీరందరూ ఎంఎస్సీలు పిహెచ్ మీ దగ్గర బిఎస్టీ సర్టిఫికేట్ ఉందా జీవించడం నాకు ఒకసారి చూస్తాను అటు ఇటువల్ల అటు పెడతారు ఎక్కడో పోతే పోస్టీ ప్యాస్ అయినా అప్పుడు కార్పొరేషన్ లో వాళ్ళు చేతికి ఇచ్చినప్పుడు చాలా పెద్ద విషయం కాబట్టి మనిషి యొక్క అకాంప్లిష్మెంట్ మనిషి జీవించి ఉండగానే అది డైరెక్ట్ విలువలేదు ఇప్పుడు వివేకానంద ఇస్లాంకి చేసిన వర్క్ ఉందనుకోండి ఆ వర్క్కి అసలు ఎప్పుడైనా ఎండ లేదు ఉంటుందో అసలు శంకరులు చేసిన వర్క్ ఉంది ఆ వర్క్ ఎప్పుడైనా ఎండవడం ఉంటుందో మనం ఇంకా గుర్తు జరిగిస్తుంది దర్శించినటువంటి గాయత్రి ముఖ్యాది మంత్రాలు ఉంటాయి వాళ్ళు దర్శించి లోకానికి అందజేసినటువంటి మంత్రాలు అవి ఎప్పుడైనా ఎండ అవుతాయని ఎండ అవుతుంది ఆ వర్క్ ఎటువంటి వర్క్ నేను కర్తని దీని తమ్మ యొక్క ఫలాన్ని అనుభవించే భోక్తని అనేటువంటి అజ్ఞానం నుంచి పుట్టిన వర్క్ కాదు ఆ వర్క్ కనుక ఉన్న విషనులో అహం నైవ కరో మీరు అనే విధమైన వర్తలు అని కాలం వల్ల ఉండిపోతుంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఇంపార్టెంట్ కాదు నేను కూడా ఈ మాట చేసుకోవచ్చాను వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఎంత ఉంటుంది ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఎంత వర్క్ చేశాడైనా నేను వర్క్ చేశాడో ఎంత వర్క్ చేశాడు మీరు అవతించుకోండి వాల్యూమ్ చాలా తక్కువ ఏదో పదో పదిహేను సెర్మన్స్ ఏమో తెచ్చాడు సెర్మన్ అండి మహమ్స్ అని ఏదో ఈ సెర్మన్ అని ఆ సెర్మన్ అని ఏదో అర డజన్ సెర్మన్సో లేకపోతే డజన్ ఉంటాయి ఓనీ మహా ఉంటే టూ డజన్ సెర్మన్స్ ఉంటాయి మహా ఉంటాయి ఆయన ఎగులోనే ఉన్నారు ఆయన ఆయన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కువ ఎక్కువ ఎక్కే ఉంది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పబ్లిక్ స్పీచర్స్ ఇచ్చేదని బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంది సో అలా చూసుకుంటే ఆయన ఇచ్చిన జర్మన్స్ ఎన్ని ఉంటాయి ఓ డజన్ ఉంటాయి రెండు డజన్లు ఉంటాయి చేసిన పని ఏముంది అంటే వాళ్ళు ఎవరో పెర్సిక్యూట్ చేస్తే దానికి సహించారు సో ఇదంతా కలిపి రెండు గంటల వ్యవహారం అంతా కలిపి టూ అవర్స్ లో మొత్తం పెర్సిక్యూషన్ సూశిక్షణ అనే అయితే మొత్తం రోమన్ సామ్రాజ్యాన్ని అంతని కూకట్రేళ్లతో సహా తెలంగాణలో ఆరేసినట్ అయింది ఒక్క మనిషి రోమన్ సామ్రాజ్యం కూలిపోయింది అసలు తర్వాత ఆఖరు సామ్రాజ్యం ఆ తర్వాత విరవలేదు అంతటి మహాసామ్రాజ్యం అవదలిపోయింది ఎంతవరకు కాబట్టి ఆ వర్క్ అది శాశ్వత కాల వాళ్ళు అవసరిపోతుంది నేను చెప్తున్నది క్రైస్తు గురించి పాలు గారు వీళ్ళు మొదలైన వాళ్ళు ప్రవచించే క్రిస్టియానిటీ గురించి నేను చెప్పట్లేదు మీరు అది అర్థం చేస్తాను క్రిస్టియానిటీ అని అనకూడదు వీళ్ళు ప్రవచించేది క్రిస్టియానిటీ కాదు ఇన్ని సక్కియానిటీ అని ఒక ఒక క్రిస్టియన్ మతంలో ఉంది అనుకో మీరు ఆ దోషం ఇది అన్ని మతాలకే వచ్చింటుంది మీరు మహాత్ముల యొక్క విషన్ని ఒక ఆర్గనైజ్ రెలిజియన్ గా ఎప్పుడైతే మీరు దాన్ని ఆర్గనైజ్ చేయడం ప్రారంభించారో అప్పుడే అది గాడ్ నుంచి డెవిడ్ జీవితంలో వెళ్ళిపోయింది అప్పుడే వెళ్ళిపోయింది గాడ్ క్రియేట్స్ అని దెవిలు ఆర్గనైజ్ ఏదో ఉంది అలాగే కావట అప్పుడే పోయింది దాని మహిమ అప్పుడే పోయింది అన్ని చోట్ల బుద్ధుడికి అదే అయింది శంకరుడికి అది అయింది అందరికీ అదే అయింది మానవ స్వభావం అలా ఉంటుంది అదేముంది కాబట్టి అటువంటి మహాత్ముల యొక్క వర్క్ ఉన్నదే అది కర్తృత్వ భోతృత్వం మనకు అతీతమైన కర్మ దాని లెవెల్ వేరే ఉంటుంది కాబట్టి వాళ్ళు అకర్తృ ఆత్మభావంలో నిలుచు ఉంటారు తాచారం దర్శయన్ తత్రేద బుద్ధ్యుపమర్దనం కరోతి సో ఇదే విధంగా ఈ నాలుగు శ్లోకాల్లో నాలుగు పుటేషన్స్ లో మాత్రమే కాకుండగా తత్ర గీతంలో అనేక సందర్భాలలో శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని చూపిస్తారు నిరూపిస్తారు ఎలా నిరూపిస్తారంటే ఏమిటి నిరూపిస్తారు అంటే కారక క్రియా కారక ఫల భేద బుద్ధి ఉపమర్జనం కరోతుంది భేద బుద్ధిని నిరాకరిస్తారు భేదాన్ని తిరస్కరించుకుంటూ పోతాను భేదము ప్రధానంగా ఎలా ఉందంటే క్రియ కారకములు ఫలము ఇది భేద బుద్ధి క్రియ ఇదిగో ఈ ఫలానా క్రియ చేస్తారు ఈ క్రియ చేయాలంటే కారకాలు ఉండాలి కారకాల్లో కర్త కూడా కారకం నేను కర్తను ఇది ద్రవ్యము ఇదేమో అర్పణము కూ కరణము సంప్రదానము అపాదానము ఆధారము అనే కారకాలు ఆరు కారకాలు ఉంటాయి దానికి చర్చ కూడా ఒక కారకం ఈ కారక ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కారక అది భేదము ఈ స్త్రీ ఈ కారకాల ద్వారా సంపన్నమైన ఈ స్త్రీ అయితే ఉంటుంది అది ఫలం ఎక్కడం స్పద్ధ అది ఫలం లైంగికరమైతే లౌకికరం అయితే ఇంకేదో ఫలం ఉంటుంది ఇది భేద ఈ భేద బుద్ధి ఇది యథార్థం కాదని ఉపమర్దనం చేస్తూ ఒకే ఆత్మతత్వం నుండి భేద బుద్ధి గోచరిస్తూ ఉన్నది అని దీన్ని నిరాకరిస్తూ అనేక సందర్భాల్లో ఆ యొక్క బోధిస్తారు దృష్టాచర్దేన కామ్యాగ్ని హాని ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక పని చేసేది ఈ పని చేసిన వాడు కర్తృత్వ భోక్తృత్వాలు పెట్టుకుని పని చేశాడు అదే పని ఇంకొకడు కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా చేశాడు తేడా ఏముంది అని మీరు అడగారు తేడా ఉంది అంతా తేడా అదే పని అదే అదే హోమం అదే అగ్ని అదే హోమం అదే మంత్రం ఆ స్వాహ అని హోమం చేశాడు ఒకడు కర్తృత్వ భోక్తృత్వాలతో చూశాడు ఇంకోడు కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా చూశాడు తేడా ఉందంటే ఏమిటి తేడా తేడా బయటికి కనబడి తేడా ఏముండదు లోపలంతా తేడా అజ్ఞానికి జ్ఞానికి ఏమీ తేడా ఉంటారంటే బయట ఎక్స్టర్నల్గా మీదేమీ తేడా ఉంటారు అంచేతనే మనుషులు జ్ఞాని కోసం వెతుకుతూ ఉంటారు కానీ ఎలా వెతుకుతారు ఆయన కంఠంలోంచి శివలింగం తీసేడా లేకపోతే నిప్పుల్లో ఉంగరం తీసాడా లేకపోతే గాలిలోకి నెక్లెస్ తీసేడా వీటి కోసం వెతుకుతూ ఉంటారు తప్పిస్తే వాళ్ళు ఎక్స్టర్నల్ సైజ్ కోసం వెతుకుతూ ఉంటారు ఆ ఎక్స్టర్నల్ సైన్స్ కనపడాలి లేదా నేల మీద నడిపేడా ఆకాశంలో ఎగిరేడా ఏదో ఒక ఎక్స్టర్నల్ సైన్స్ కనపడాలి కనపడితే అది కూడా దొరికేసాడు మహాత్ముడు అని కొనుక్కుంటాను నిజానికి ఎక్స్టర్నల్ సైన్స్లో ఏ డిఫరెన్స్ ఉండదు జ్ఞానికి మహాత్ముడికి మీరు ఎక్స్టర్నల్ సైన్స్లో డిఫరెన్స్ కోసం మీరు చూస్తున్నంతసేపు నీకు మహాత్ముడు దొరకనే దొరకడు అందరూ కూడా ఈ రకమైన ట్రిక్లు మ్యాజిక్లు చేసీ వాళ్ళు దొరుకుతారు తప్పిస్తే నీకు మహాత్ముడు దొరకదు ఎయినా ఒక మహాత్ములు అని చెప్పేస్తే ఆ విషయం నాకు తెలియదు కానీ మొత్తానికి వీటిని బట్టి మహాత్ములను నిర్ణయించడం అంత పొరపాటు అయితే కానీ ఇంకొకటి లేదు కాబట్టి ఎక్స్టర్నల్ సైన్స్ కోసం చూడకూడదు ఎక్స్టర్నల్ గా సేమ్ ఉంటుంది ఏమి డిఫరెన్స్ ఉంది సేమ్ ఉంటుంది అంచేతనే మీరు చూస్తారు కూడా ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు అనుకోండి ఆయనకేదో రోగం అనారోగ్యం చేసింది రామకృష్ణ రోగం అనారోగ్యం చేసింది బీపీ ఉంది మరొకటింది ఇలాంటివి ఏవో వచ్చాయి బీపీ కాకపోతే మరొకటి కాబట్టి ఎక్స్టర్నల్గా వాళ్ళకు కూడా ఒళ్ళు ముడతలు పడుతుంది గేదాలు అదే వెళ్ళబడతాయి పెరుగుతూ ఉంటాయి అదే బిల్ చేయలేదు సేమ్ అవ్వలేదండి సో జనాలు ఏం చేస్తారంటే ఆ ఫిజికల్ బాడీ ఐడెంటిఫైడ్ కన్షన్లో సంథింగ్ స్పెషల్ చూడడానికి ప్రయత్నిస్తారు ఆ స్పెషల్ కంటికి కనబడాలంటే కంటికి కనబడిది ఏమిటవుతుంది ఫిజికల్ బాడీయే కంటికి కనపడుతుంది ఫిజికల్ బాడీలో మీకు స్పెషాలిటీ ఏమవుతుందండి ఏం స్పెషల్ ఉంటుంది సింగల్ బాడీలో ఉండి వేరియేషన్స్ ఏవో ఉంటాయి కొన్ని బాడీలు కొంచెం కాన్స్ట్రేషన్ బాగా ఉంటాయి ఓపిగా ఉంటారు కొంతమంది ఓపిక తక్కువ ఉంటారు రంగులు తేడా ఉంటుంది ఇలాంటివి ఏవో తేడాలు ఉంటాయి తప్పిస్తే అంతకుమించి మీరు ఆత్మజ్ఞానాన్ని మహిమని మీరు సింగల్ బాడీని బట్టి నిర్ధారిస్తారు దిస్తుని బట్టి నిర్ధారిస్తారా ముక్కుని బట్టి నిర్ధారిస్తారా చెవిని బట్టి నిర్ధారిస్తారా దేన్ని బట్టి నిర్ధారిస్తారా చాలా తప్పు అది చాలా తప్పు నాకు మిత్రులు ఉంది కదా నా దగ్గర పాఠం చదివచ్చు ఆయన క్లాసెస్ అటెండ్ చేసేవాడు బ్రహ్మసూత్ర క్లాసెస్ రెగ్యులర్గా పాఠం చదివేవాడు చాలా బుద్ధిమంటుంది ఆత్మానందాన్ని అతని పేరు కన్యాస్త మధ్య వయస్సు అతని జుట్టు కొత్తబత్తి బాబా గారికి ఉన్నట్టు ఉంటుంది ఇతని దుట్టాల్లో ఉంటుంది అలాంటి జుట్టు చాలా పస్తువుగా ఉంటుంది అలాంటి జుట్టు ఎంటర్టీ డ్రాగన్ సినిమాలో ఒకటి ఎట్లా మీరు కావాలంటే మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఒకటి హాలీవుడ్లో అలాంటి చూసిన వాళ్ళు కొద్ది మందికి ఉంటుంది కర్నూలులో ఓ బాబా గారికి అలాంటి చూస్తుంది మా ఆత్మానందం అలాంటి చూస్తుండే కొద్ది స్వామిగారు అన్నారు కూడా ఎవరు ఎక్కడి నుంచి తెలుగు వాడరు ఎక్కడికి వెళ్తే అయితే బాబు నుంచి తెలియండి వరకు వెళ్ళతుంది కానీ బాగా చదువుకుంటున్నాడు అలా ఎంతో ప్రేమగా ఉండేవాడు హఠాత్తుగా కనపడ్డాం మనసు ఇంకా మళ్ళీ ఎప్పుడు చూడలేదు సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు ఏమన్నా అత్మానం లేదు కులసాయంటే కూడ ఎక్కడున్నారంటే వరంగల్లో ఉన్నా మంచిది ఆశ్రమంలో చదువుతున్నాను కార్ది నేనంటే ప్రీతి నా దగ్గర చదువుతున్నారు కదా కార్డు మీద చూస్తే ఆత్మసాహిబాబా అని రండి మీకేంటి ఆత్మానంద పోయి ఆత్మ సాహిబాబా వచ్చింది ఏమిటన్న అంటే అన్నాడు ఆత్మానందంటే మనకు దిక్ష కూడా దొరకదండి ఆత్మసాహిబాబా అంటే అన్ని బాగున్నాయి ఏదైతే వెరీ వెల్ వరంగల్ దగ్గర ఉంటున్నాను నేను అక్కడ గ్రామంలో ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాల వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు వాళ్ళకి నేను వాళ్ళకి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను అంటే ఏం హెల్ప్ చేస్తాను అంటే జాతకాలు ఇస్తాడు లేదా అయితే విభూతే ఇవ్వడం ఇప్పుడు మా అమ్మాయి వివాహం కావట్లేదు నాకు గృహస్థాడు అనుకోండి ఇదియల్ ఇష్యూ విభూతి రియల్లీ అసోసియేట్ వీ కెన్ అండర్స్టాండ్ మనం ఏదైనా చేతనైతే హెల్ప్ కూడా చేయచ్చు ఏదైనా అతనికి ఎవరికైనా నవ్వు పరిచయం ఏదో చేతనైనా హెల్ప్ చేయచ్చు లేకపోతే ఆ చీరం చేసే ఆ వివాహానికి ధరి వచ్చి అవరు బాగుంది మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ మనం కంగారు పడ్డదే అది అయ్యేప్పుడే అవి అయ్యే విధానంగానే అవుతుంది మీ ప్లాన్లో ఏం వర్క్అవుట్ కావు కాబట్టి కొంచెం ఓట్లు పడుతుంది అంత బాగానే అవుతుందని మీరు ధైర్యం చెప్పి పంపించడం అంతకుమించి ఇది ఏం ఎలా కట్టి ఇప్పుడు తొందరగా అయిపోతుందండి తొందరగా అయిపోతుందని మళ్ళీ ఏమని చెప్తాడు దైవానుగ్రహం ఆటంకాలు ఏం లేని పక్షంలో తొందరగా అయిపోతుందండి అంటే ఒక రైడర్ ఒకటి పెట్టి తాయితే సేఫ్ ట్ ప్రో బలవత్ ప్రతిబంధనం ఏదో వస్తుంది తప్పించుకుంటాడు పాపం వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇదేం కాంట్రాక్ట్ వస్తారా లేదు నో కాంట్రాక్ట్ అంతా కూడా ఓవరాల్ గా నడుస్తుంది వాళ్ళకి బస్ చెడిపోతే ఇంక ప్రారంభాన్ని ఇస్తారు వేరీ టైం ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారు అదే సమస్య కాదు జనాభా ఎక్కువ ఎలాగో ఉంటారు ఇలాంటివి అవతారం ఇచ్చారు నేను అన్న మయాత్మానందా ఏంటంటే తనకి మీకు తెలియదండి నేనంటే పఠాలు బాధిస్తాను మేము నడిచిపోతుంది మాకు నడవద్దా సో కాబట్టి ఔట్ సైడ్ అప్లీడెన్స్ బట్టి హౌ కెన్ యూ జడ్జి జ్ఞానం అలా ఏదో ఉండకూడదు సో ఇప్పుడు జ్ఞాని చేసి కర్మసి అజ్ఞానం చేసే కర్మసి ఎక్స్టర్నల్గా ఏమిటైనా ఉండదు ఐడెంటికల్ ఉంటుంది బట్ ఇంటర్నల్గా ఎవరిథింగ్ చేసిన దాని మీద ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇప్పుడు అగ్నిహోత్రం ఉంది అగ్నిహోత్రం చేస్తూ ఉంటాడు అగ్నిహోత్రం అంటే హోమాలోజీ చేస్తూ ఉంటున్నాడు అదొ కర్మ పేరు అండి అగ్నిహోత్రం అంటే ఏవో హోమాన్ని అగ్నిహోత్రం కర్మ పేరుది రోజు పొద్దున్న రెండు ఆహుతులు సాయంకాలం రెండు ఆహుతులు ఇస్తారు ఆహితాలు చేసేటువంటి కర్మకి అగ్నిహోత్రం అనిపే జనరల్గా ఆహితాలు అగ్నిహోత్రం అనే కర్మలు ఎందుకు చేస్తారంటే స్వర్గలోకాన్ని పొందడం కోసం చేస్తారు ఇది మొదటి అధ్యా రెండవ అధ్యాయంలో చెప్పారు ఈ శంకరులు మాట దాన్ని ఇక్కడ రిపీట్ చేస్తున్నారు అంచేతనే దృష్టాచున్నారు అక్కడ మనం చూసేమో మనం ఇంతకుముందు చూసుకున్నాం అక్కడ ఏమిటంటే ఇక్కడ అగ్నిహోత్రం చేస్తున్నాడు ఈ స్వర్గలోకాన్ని పొందడానికి చేస్తున్నాడు అంటే పుణ్యం వస్తుంది పుణ్యంతో స్వర్గానికి వెళ్తాము అని ఇలా చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే ఈ లోపల అతనికి ఈ స్వర్గము దాని భోగాలు ఆ కామనలు ఇంద్రియ భోగాల మీద వైరాగ్యం పుట్టింది ఇట్లా సారం ఉందండి ఇంద్రియ ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళలేదు అనుకోండి ఎప్పుడూ అబ్బో ఎలా ఉంటుందో ఏముంటుందో అని గొప్పగా అనిపిస్తుంది రెండు మూడు సార్లు వెళ్ళాడు దాని మీద విరక్తి పుట్టింది విరక్తి పుట్టి వరకు పుట్టింది వైరక్ గుట్టివాడికి పుడుతుంది అందరికీ పుడుతుంది అని అనుకుంటున్నారు రెండు మూడు సార్లు వెళ్ళిన వాడిపై ఎప్పుడు విన్నా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చి దానికోసం లంచాలి కొట్టుకోవడం ప్రారంభిస్తాడు అలా కాదు వైరతు గుర్తివాడి మాట నేను విరక్తి పుడుతుంది ఏంటి మన ఫైవ్ స్టార్ హోటల్ ఏదైనా ఒకటేనండి కాఫీ తగుదా ఉంటా తాగుతాం పట్టండి ఎక్కడ ఇక్కడ తగ్గుదా లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ అక్కడ అక్కడ చెన్నీ తీసుకురండి సెరక్స్ పడుతుంది అని ఒక విరక్తి పుడుతుంది అలాగే స్వర్గం విరక్తి పుడుతుంది గృహస్థిగా ఉన్నాడు ఈ అగ్నిహోత్రం చేసి అలవాటు ఇప్పుడు అగ్నిహోత్రాన్ని కంటిన్యూ చేస్తుంది ఆ విరక్తి పుట్టక ముందు ఆ అగ్నిహోత్రాన్ని ఏమనాలి కామ్యాగ్నిహోత్రం విరక్తి పుట్టకముందు విరక్తి పుట్టిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పుడు దాన్ని ఏమంటారు నిష్ఠామ అగ్నిహోత్రం ఏమంటారు ఎక్స్టర్నల్ గా క్రియా భాగంలో బయటి నుంచి చూసేప్పుడు ఆ చేస్తున్నది కామ్యాగ్నిహోత్రమా లేకపోతే నిష్కామంగా చేసే అగ్నిహోత్రమా అనే భేరణ ఏమైనా ఉంటుందా నేనే ఉండదు అదే నేను అంటున్నారు కామ్యాగ్నిహోత్రాదులు ఎందు ఆ కామన పోయినప్పుడు కామన పోతే కామోప మధ్యన అగ్నిహోత్రం కంటిన్యూ అవుతుంది కానీ అది నోమోర్ కామ్యాగ్నిహోత్రం ఒక కామన పో చేసే మాత్రం కాదు యాజ్ అగ్నిహోత్రం ఇది కంటిన్యూ అవుతుంది దాని వెనకాల డిజైర్ అనేది ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్ ఇట్ ఇస్ నాట్ దేర్ నిమ కాబట్టి అదే విధంగా నేను కర్తని భోక్తని అనేటువంటి అజ్ఞానంతో వీడు కర్మలు చేస్తూ ఉంటాను ఇప్పుడు కర్తృత్వ భోక్తృత్వ హాని వాటిని ఛాలెంజ్ చేసేసి అది అజ్ఞానకృతం తెలుసుకుని వీడిపెట్టేసి అదే కర్మ ఇంకా వాడు చేస్తున్నాడు అనకూడదు అదే కర్మ నడుస్తుంది ఈ కర్మకే ఆ కర్మకి ఎక్స్టర్నల్ గా సేమో ఉన్నప్పటికీ డిఫరెన్స్ ఎక్స్టర్నల్లీ జ్ఞానికి అజ్ఞానికి ఏమీ తేడా ఇంటర్నల్ గా అంటే విద్యున్న జ్ఞానికి అజ్ఞానికి ఏమీ పోలితే చేయటం అసలు ఎంటైర్లీ డిఫరెన్స్ ఉంటారు లోపల బయటే ఎంటైర్లీ ఫేమ్ ఉంటామతిపూర్వక అమతిపూర్వకాదీనా కర్మణ కార్య విశేష ఆరంభతత్వం దృష్టం ఇప్పుడు ఒక కర్మం లేదు కర్మ అదే సేమ్ కర్మ తెలిసి అదే కర్మ చేస్తాను తెలియకుండా అదే కర్మ చేస్తాను కర్మ ఎక్స్టర్నల్లీ సేమ్ కానీ తెలిసి చేసిన వారికి ఫలం ఎక్కువ ఉంటుంది తెలియచేసిన వారికి ఫలం తక్కువ అవునా కదా ఈ దృష్టాంతం కూడా అయితే ముందు చెప్పారు ఏం దృష్టాంతం వజ్రం దొరికంది వజ్ర పోటూరు వెళ్ళాడు ఇది ఒకటో తిరుగుతుంది అదే రాయలసీమలో తిరుగుతుంటే వజ్రాలు సో తిరుగుతుంటే వచ్చిన వాడు దొరికితే అది ఏదో ఖరీదైన రాయని తెలుసు వెంటనే ఫర్ బై టైం టౌన్కి వెళ్ళి ఇది అమ్మడానికి చూపాడు ఒక స్టోన్ సుమర్చింటే అమ్మ చూపాడు అమ్మ చూపితే వాడు రూపాయలు ఇస్తాను అంటే వీడు బేలవాడ వీడు వినగానే చాలా సంతోషించారు ఎందుకంటే రోజుకి యాభై రూపాయలు కూలీ పెంచేస్తూ ఉంటుంది వీడికి రూపాయలు ఇస్తాననేప్పుడు ఇరవై రోజులు కూలి ఇచ్చేసింది కూరికే వచ్చేసింది ఎంత లాభం కానీ అలా అనేస్తే బాగుంటుంది అని వెయ్యిండే త్వర ఖరీదు ఉంటుంది రెండు వేలు ఇస్తేనని నేను ఇవ్వనంటాను అంటే వాళ్ళు అంటారు రెండు వేలు ఇవ్వను ఐదు నుంచి రెండు వేలు నేను ఎక్కడ ఇస్తాను పన్నెండు ఇస్తాను అదే ఈ ఆ బేరం అంటే పదిహేను వందలకి వీడు కాల తెలియని వాడిని వీడు అనుకుంటాడు వాడు ఆ వజ్రాన్ని స్నానబట్టి పదిహేను లక్షలకు అమ్మొస్తారు పని ఒక్కటే ఆ స్టోన్ అమ్మడం ఆ పని వీడికి లాభం పదిహేను వందలు వస్తే వాడికి పదిహేను లక్షలు కారణం ఏంటి మతిపూర్వక అమతి పూర్వక అంత తేడా ఉంటుంది ఎక్స్టర్నల్ గా మీకు సమానంగా ఉంది కదా అని రెండు ఒకటే మీరు అనుకోకూడదు అలాగే కామ్యాగ్నిహోత్రానికి నిష్కామంగా తీసే అగ్నిహోత్రానికి తేడా ఏ మంత్రం అనేది అహుతులు అదే అగ్నిహోత్రం అనేది చేసి పని తేడా ఏ ఉండదు కానీ అంత తేడా అనే లోపల వల్ల జరిగే కర్మకి అజ్ఞాని వల్ల జరిగే అదే కర్మసి అంత పేదంగా ఉంటుంది ఎన్నో పంపారు వినకాలేహాపి బ్రహ్మబుద్ధి ఉపమృద్దిత అర్పణ క్రియాఫల భేదబుద్ధే బాహ్యచేష్టామాత్రేణ కర్మాప విదూష అకర్మ సంపద్యతే సరిగ్గా అదే విధంగా తెలిసి చేసిన కర్మకి తెలియదు చేసిన కర్మకి ఎంతో తేడా ఉన్నట్లుగా కామలతో చేసిన అగ్నిహోత్రానికి కామ్యంతో చేసిన అగ్నిహోత్రానికి ఎంతో తేడా ఉన్నట్లుగా ఇక్కడ కూడా అజ్ఞాని చేసే కర్మకి జ్ఞాని చేసే కర్మకి బాహ్య చూసినప్పుడు చేష్ట ధర్మేంద్రియాలని ఎంగేజ్ ఒక చలన ఉంది కనుక అది కర్మలా రచించిన వాస్తవంలో అది అకర్మైపోతుంది ఎందువల్లంటే కర్మకు ఉండాల్సిన లక్షణాలు ఏమి దీంట్లో ఉండవు ఎందుకంటే అర్పణాది కారకములు అర్పణము దేవత అగ్నిహోత్రము అగ్ని మొదలైన కారకాలు తర్వాత ఈ కారకాల మధ్యనుండే భేదము క్రియాభేదము ఫల భేదము ఈ భేద ఉందో ఇది బ్రహ్మబుద్ధి చేత ఉపమర్జితం అయిపోయింది కనుక ఇట్ వాజ్ డెఫినేటెడ్ వైది విషన్ ఆఫ్ బ్రహ్మన్ కాబట్టి బాహ్యంలో చూస్తానికి చేష్టగా ఉన్నప్పటికీ అది విద్వాంసు యొక్క చేతుల మీద జరిగేటువంటి స్త్రీ ఉందో కర్మ ఉందో అది వాస్తవంలో అకర్మ సంపద అది అకర్మ అయిపోతుంది అంతేగాని ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి ఒక లిమిటెడ్ ఎంటిటీ ఏదో ఒక ఫలాన్ని తోలి చేసే చష్టారూపంగా మిగిలి ఉండదు అంత పడుతుంది అసలు సమద్రం ప్రతి మున్ని శ్లోకంలో సముద్రం ప్రవళీయత అని ఉంది ఇంకైతేనే బ్రహ్మాత్మణం శ్లోకానికి హౌ సముద్రం ప్రవళీయతే హౌ అని పూర్తిగా విలీనం అయిపోతుందంటే అదేలాగా అని చెప్పి ఇప్పుడు అవతారీ దీన్ని కనెక్ట్ చేస్తున్నారు అంచేతనే బ్రహ్మజ్ఞాని చేసినటువంటి కర్మ పూర్తిగా స్థలంతో సహా విలీనం అయిపోతుంది సమష్టిలో విలీనమైపోతుంది అది మిగిలి ఉండదు అని చెప్పినటువంటి మాట ఇప్పుడు సరిపడండి సరిపడింది కదా ఎందుకంటే కర్మ అకర్మ అయిపోయింది కాబట్టి అకర్మ అయిపోయిందని చెప్పినట్లే సముద్రం తిరిమిలీ అంటే కర్మలు లేకుండా అయిపోయింది అంటే అకర్మ అయిపోయినట్టుగా సిద్ధాంతం చేసినట్లు అయినది అని అక్కడికి దాన్ని అది వ్యవస్థ చేసి ఉంటారు అయితే నీ శ్లోకం వ్యాఖ్యానం అయిపోయింది అయితే దేని మీద ఓ పూర్వపక్షం పూర్వపక్షం ఏంటంటే మివాంసకుల పూర్వపక్షం నివాంసకులు భేద బుద్ధిని తిరస్తి నిరాకరించటం ముందు వాళ్ళకి ప్రేమ ఉండదు వాళ్ళకి ప్రేమ ఉండదు ఇప్పుడు మీరు బట్టల సహా బిల్డారని ఏం చేస్తాడు ప్యాంటు కావాలి షర్ట్ కావాలని మీరంటే యాభై సార్లు పడ సపోజ్ మీరు ఏదైనా ఇన్ని సత్తలు తీసా అన్నీ కాకనే ఏ సత్త హోటల్ ఏం లేదు ఉంది సత్తా ఏదైనా హోటల్ అని మీరు అన్నారనుకోండి వాడు వేరమోహం వాడికి నచ్చదు వాడికి ఏంటంటే యాభై డిఫరెన్షెట్స్ దీని విలువగా దాని విలువ దీని వాల్యూ దాని వాల్యూ అంటూ ఆ భేదం మీద వాడు దొరికేస్తూ ఉంటాయి వాడి మనం ఈ భేదం అంతా వ్యర్థమయ్యా కూడా కాకనే మీరు అలాగే మాట్లాడేది అనుకోండి వాడికి అలాగే మీమాంసకుడికి వాడు కర్మవాది కర్మ ఉండాలి ఇప్పుడు నేను సత్యనారాయణ స్వామి చేశాను అనుకోండి వెంటనే వెంకటేశ్వర దీపారాసం చేయండి అంటాడు పూజ ఎందుక వెంకటేశ్వరుడు సత్యనారాయణ స్వామి చేశాం కదా అంటే సత్యనారాయణ స్వామి చేస్తే చాలండి వెంకటేశ్వరుడు వేరు కదా ఈయన అనవరం ఆయన తిరుపతి అంటే కాదు ఇద్దరూ ఒకటే అన్నారు ఇద్దరూ ఒకటే వెళ్తారండి సత్యనారాయణ స్వామిని తిరుమల వెంకటేశ్వర స్వామి ఒకటే వెళ్తారా ఆయన ఈయన ముసలైనా ఆయన పొడిచయినా ఈయనకు భార్యలు ఎక్కడ అని మొదలెడు నిజంగా ఈ ఇద్దరు భారీల ప్రాబ్లం ఒకటి అండి నేను టేస్ట్ చేశాను కాబట్టి ఫేస్ బిట్ అంటే ఎలాగంటే అరోరా అని ఒక టౌన్ ఉంది చికాగో దగ్గర అరోరా అరోరా ఇదే టౌన్ ఇయర్ చికాగో అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నేను ప్రారంభన శాతం అక్కడ ఉన్నాను ఆ పూట అక్కడ ఉన్నాను ఇది ఒక గ్రూప్ ఆఫ్ అమెరికన్స్ ఎడ్యుకేషనల్ విజిట్ కి వచ్చాను వాళ్ళు ఎడ్యుకేషనల్ విజిట్ కారు మనసు అలాగా అలా చూస్తే ఆ బావు మీద ఎత్తుగా ఉంది మంచి అందంగా ఉంది అని సంతోషపడుతూ వెళ్ళిపోరు అది పూర్వపురాలు అన్నీ కావాలి వాళ్ళకి ఎడ్యుకేషనల్ గ్రూప్ ఆఫ్ ట్వంటీ తీసు అందరూ లేడీస్ వచ్చారు గ్రూప్ ఆఫ్ ట్వంటీ లేడీస్ వచ్చారు అక్కడ అరోరా ఆ హైవే మీద ది ఇంపార్టెంట్ సైట్స్ టు విజిట్ అని బోర్డు పెడతారు ఆ హిందూ టెంపుల్ ఆఫ్ అరోరా కూడా ఉంటుంది అదేదో చూసి నాలుగు సార్లు చూసి పాపం వాళ్ళు ఇన్స్పైరే వచ్చారు వస్తే వాళ్ళు ముందే టెంపుల్ అథారిటీస్ చెప్పారు మేము విద్య వాళ్ళ టూర్కి వస్తున్నాం సో పూజారి కోసం అడవి అయిపోయావు నేను కూడా చుట్టూ నాకు వెళ్ళేది సమాధానం లేదు నా దాని నిన్న పూజారి వెళ్ళి తీసుకెళ్తున్నాడు సో హీ చుట్టుదంత శాంత్రం సాయంత్రం ఆ లోపల ఆయన అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు హూ ఇస్ దాంత్రాఫ్ ఫేజా అంటే వీళ్ళు విగ్రహాలను ఆరాధిస్తారని అందరికీ తెలుసున్న సమాచారం so they are prepared the monthly hindu swarup tip idols sanoga monthly ga prepare ayyaru vallocharu a central lo unded untanariga he is the lord vishnu in hindu listunadu purohit inukochine vishnu hindu untunadu he is the lord vishnu the main god the, the central god figure or something like that he told oh very nice who is that patanamlo yaro nadigar vallante he, he, he his wife anipeda ah. The wife says, oh, gods are having wives. Gods are married. <laughs> Happily married. That was a great thing. So in Christian theology, God is married. So God is married. That itself is interesting for them. Oh, Hindu gods are married. So they are happy about it. Then Valavai goes, who is that? And they say, I get rid of him, he is <laughs> his second wife and sister. అనేప్పటికీ ఆ ఇరవై మంది లేడీస్ అలాగా డ్రాప్ ఉంటారు చూడండి అలా ఉండితే అప్పుడే క్లింటన్ గొడవ నడుస్తుంది అప్పుడు క్లింటన్ ప్రెసిడెంట్ టైము క్లింటన్ మీద ఇంపీచ్మెంట్ నడుస్తుంది ఇంకా ఇంపీచ్ అవ్వలేదు ఆ ఇంపీచ్మెంట్ చాలా సీరియస్ గా మీకు అమెరికన్ కూడా హరావు రిటావుల్ ఉంది క్లింటన్ ఇంపీచ్ అవుతాడా వదిలేస్తారా అని పెద్ద పొలిటికల్ ఇష్యూ ఆ రోజుల్లో లాస్ట్ టూ ఇయర్స్ సిక్స్ మంత్రి సరిగ్గా అదే టైంలో నడుస్తాం ప్రిపర్డ్ అయిన యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ అని సార్ ఆ యూనివర్సిటీ క్లింటన్ యూనివర్సిటీగా అతన్ని ఎంపీ చేయాలని సెనేట్ లో వాదించినటువంటి అతని పేరు గుర్తురావట్లేదు నాకు వాడు వాడేమో తనకున్న సెక్షన్ తా ఉపయోగించి వాదిస్తున్నాడు క్లింటన్ ట్రబుల్ సెనేట్ అందరూ కూడా మేము ఎంపీ చేయడం అన్నవాని వాళ్ళు వెయ్యింది ఆ స్థితిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన వాళ్ళందరూ ఏది ఎవరో కొంతమంది జెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ ముఖముఖాలు చూసుకున్నారు వాళ్ళలో ఉండబట్లేక అడిగేస్తాడు హౌ గా అడిగితే ఏం చెప్తాడు వన్ వైఫ్ వన్ గాడ్ దెన్ వైఫ్ ఉంటా అనదర్ వైజ్ వన్ గాడ్ విజిట్ యాక్ట్ అని చెప్పాడు ఈ చిన్నగా ఉండటా అలా చెప్పాడు ఇది ఇది ఏది ఎప్పుడూ వెళ్ళలేదు ఇది ఇది మరి దాటే ఎన్నికలు నేను ఆక్టివ్ నేను వెళ్ళే వాళ్ళు మరీ స్థానం అయితే స్థానమే వెళ్తారు నేను అనుకున్నా ఏం దురప్రశ్నం అని అనుకున్నా అక్కడ చెప్పాల్సింది ఏంటంటే లాడ్ విష్ణు హీ ఈ దాడి కాల్ విష్ణు వెన్ హీ ప్రొటెక్ట్ ది యూనివర్స్ బ్రహ్మ ఏంటి క్రియేషన్ విష్ణు ఏంటి ప్రొటెక్షన్ రుద్ర డిస్ట్రక్షన్ సో ప్రొటెక్ ప్రొటెక్షన్ మీన్స్ సో ప్రొటెక్ట్ ది లైఫ్ లైఫ్ ఇన్ ది క్రియేషన్ అన్ దేర్ ఈ లైఫ్ ఓన్లీ విష్ణు ప్రొటెక్ట్ లైఫ్ అంటే అర్థం వేర్ విల్ హీ ప్రొటెక్ట్ లైఫ్ అన్ how we protect the life on earth in two ways one is the wealth and the other is the nature uh, so uh, capable of sustaining life that we keep protect her so antha me wealth form lo unde sri devi life to sustain chese devi there is a rendu kuda they are his left hand right hand like situations whereby we protect the life అండ్ దట్ ఈజ్ హియర్ జాబ్ విష్ణు యొక్క జాబ్ పాలన ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్షన్ ఆయన ఎలా చేస్తాడంటే వెల్త్ అండ్ భూ భూమి ఈ రెండు ద్వారా చేస్తుంది సో ఆ వెల్త్ ఈజ్ వన్ శక్తి భూ లైఫ్ ని సస్టైన్ చేసే భూమి యొక్క శక్తి అదొక శక్తి ఈ శక్తుల ద్వారా చేస్తాయి ఈ శక్తులను రెండింటినీ చాలా అందంగా దర్శన పైచేసి ఆయన్ని ఆ ప్రొటెక్టర్ ను ఆయనకి కన్సార్ట్స్ కింద వయసు అనకూడదు కన్సార్ట్ ఏదో అన్నారు కన్సార్ట్స్ కింద సింబాల్ పే చెప్పారండి అని చెప్పాలి వాళ్ళకి చెప్తే వాళ్ళు కొద్దిగానైనా సాటిస్ఫై అవుతారు అది చెప్పాలంటే ముందు అసలు ఈమె తెలియాలి కదా కానీ సమస్యల్లో పడుతూ ఉంటాం అప్పుడు పనులండి కాబట్టి సో విద్వాంసుడు యొక్క భేద ఉంటాడు సో అన్నవరం స్వచ్ఛనాథ స్వామి లేదు అన్నమేశ్వర స్వాములు లేరు ఈ కర్మ అయిన తర్వాత ఆ కర్మ చేయాలి దీపారాధన చేయాలి దీపారాధన అయిన తర్వాత మరో కర్మ చేయాలి అలా అలాంటి కర్మబుద్ధి భేద బుద్ధిలో ఉంటుంది నవగ్రహారాధన చేయాలనుకోండి పండండి అన్ని గ్రహాలు ఒకటే ఒకటి దేశం సరపడుతుందంటే కుదరదు తర్వాత మీరు విష్ణువుని పూజించారు అయితే రుద్రుడికి అభిషేకం చేశారు దాంట్లోనే రుద్రుడిలోనే నవగ్రహాలు ఉన్నాయి ఇంకా వేరే నవగ్రహాలకి పూజ చేయక్కర్లేదు అని అంటే ఊరుకుంటారా మీరు ఊరుకోవచ్చు వేరే నవగ్రహాలను ప్రతి కింది పూజ చేయాలంటారు సో కర్మవాది అంటే భేద బుద్ధి ప్రధానంగా ఉంటుంది కర్మవాది అంటేనే అలా ఉంటుంది కాబట్టి నిమాంసకుడు ఈ రకమైనటువంటి భేదబుద్ధిని ఉపమర్దనం చేసేసి ఒక్కటే సిద్ధాంతాన్ని వాళ్ళు ఇష్టపడరు కానీ మరి శ్లోకం అలా ఉన్నది బ్రహ్మాత్మం భేదబుద్ధిని అంతా ఉపమర్దనం చేసే శ్లోకం ఉన్నది ఆ శ్లోకానికి వాళ్ళు ఏదో ఇటుకి పదిపిస్తే ఏదో ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ప్రయత్నం చేస్తారు అది సందర్భం అత్ర కేహు అత్ర అంటే శ్లోకం యొక్క సందర్భంలో కేకిత్ అంటే మీమాంసకులు కొంతమంది అంటున్నారు ఇలా అంటారు ఏమంటారు యత్ బ్రహ్మా తదర్పణాది బ్రహ్మకిలా అర్పణాది నా పంచవిధేనా తారకాత్మనా అవస్థిత సత్ సదే కర్మ కరోతి పత్ర నాత్మనాదిబుద్ధి నివర్త బ్రహ్మబుద్ధి బాధీయమస్ వస్తా అయినా వాళ్ళు ఏమంటున్నారంటే బ్రహ్మార్పణం అంటే చేత్తో ఉన్న అర్పణము అర్పణం అంటే సృక్కు అర్పణము అర్పణము కాదు బ్రహ్మ అని అర్థం చెప్పావు కానీ అలా చెప్పకూడదు మరి అలా చెప్పాలి బ్రహ్మ అంటే పరమేశ్వరుడే అర్పణంగా మారి మన ముందు ఉన్నాడు చూడండి అగ్నిహోత్రంగా మారి మన ముందు హవిష్గా మారి మన మున్నాడు అని చెప్పాలి కాబట్టి ఇప్పుడు బ్రహ్మయందు అర్పణ బుద్ధిని విధిస్తున్నారు అంతేగాని అర్పణమునందు అర్పణ బుద్ధిని నిరాకరించి బ్రహ్మబుద్ధిని ఆధారం చేయటం లేదు బ్రహ్మయందే అర్పణ బుద్ధిని విధిస్తున్నారు అని మీమాంసకుల యొక్క ప్రతిపాదన ఎంత తేడా వచ్చేసింది చూడండి So ఎస్ బ్రహ్మ ఏది బ్రహ్మయో అది అర్పణము అని పాఠం అదే అర్పణం అంతేగాని ఏది నువ్వు అర్పణం అది అర్పణం కాదు బ్రహ్మ అలా కాదు అని అద్వైత అలాగే కదా అన్నది అలా కాదు ఏది బ్రహ్మయో అది అర్పణము ఏది బ్రహ్మయో అది అజ్ఞము ఏది బ్రహ్మయో అది హరిస్సు అని ఈ హరిస్సు ఎందు హవిష్ బుద్ధిను నిరాకరించట్లేదు బ్రహ్మయే హవిష్వ రూపాన్ని పొంది మన ముందు ఉన్నది అని చెప్తున్నారు సో బ్రహ్మైవతిల అర్పణాదిలా పంచవిధే కారకాత్మన అవస్థితం సత్ ఇక్కడ ఐదు కారకాలు ఉన్నాయి ఏమిటి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాణౌ బ్రహ్మనాహు బ్రహ్మైవతేన గంతవ్యం ఐదు వచ్చేది బ్రహ్మార్పణం అంటే కరణం బ్రహ్మహవి అంటే కర ద్రవ్యం ద్రవ్యాన్ని హోమం చేస్తున్నాడు ఆబ్జెక్ట్ బ్రహ్మాగ్నం అంటే ఆధారం బ్రహ్మణాహుతం అంటే కర్త బ్రహ్మయనికంటే ఏంటంటే స్థలం ఐదు వచ్చే కాబట్టి ఐదు రూపంగా బ్రహ్మే ఉన్నాడు బ్రహ్మే స్వర్గలోక రూపంగా ఉన్నాడు బ్రహ్మే కర్మరూపంగా ఉన్నాడు బ్రహ్మే ఆబ్జెక్ట్ హవిష్య రూపంగా ఉన్నాడు అని చెప్తున్నాడు దేవ కర్మ కరోతి కర్త కూడా బ్రహ్మే అయి ఉన్నాడు కాబట్టి బ్రహ్మే కర్మగా కర్తగా అయ్యి కర్మను చేస్తున్నాడు అని చెప్తున్నారు కాబట్టి అర్పణ బుద్ధిని నివారించట్లేదు నా అత్ర అర్పణాది బుద్ధి నివర్త్యతే అది అర్పణం అనుకుని పోతాదేమో అది అర్పణం కాదు బ్రహ్మ అని చెప్పారు అనుకోండి మనం అలా దాని అర్థమేంటి అర్పణ బుద్ధిని తోసిపుచ్చి బ్రహ్మ బుద్ధిని పెడుతున్నారు అక్కడ అలా కాదు అర్పణ బుద్ధిని తోచుకుంటట్లేదు అర్పణ బుద్ధిని నిజానికి విధిస్తున్నారు బ్రహ్మయే అర్పణమైనది అని ఎలాగంటే ఇంకా అర్పణాదిషు బ్రహ్మబుద్ధి అధీయతే అర్పణాన్ని ఎదుర్కొన్నా చుట్టుకుని దాని గురించి బ్రహ్మబుద్ధిని అర్పణ బుద్ధిని నిరాకరించి బ్రహ్మబుద్ధిని ఆధారం చేయటం లేదు ఎలాగంటే యథా ప్రతిమాదవు నామాదవు ్రహ్మ బుద్ధిదేవమితి ఉదాహరణకి ప్రతిమ పెడతాం ఐడాల్ ప్రతిమ ప్రతిమ అంటే విగ్రహం విగ్రహం దీని ఇది విష్ణువు అంటాడు విగ్రహం దట్టి విష్ణువు ఇది విగ్రహం అనుకుంటున్నారేమో ఇది విగ్రహం కాదు పరంబ్రహ్మ అని లేకపోతే ఇది విగ్రహమే దీన్ని రూపంగానే బ్రహ్మ ఉన్నాడు అని చెప్పినట్ల ఈ బ్రహ్మ ఉన్నాడు అని చెప్పినట్లు కదా అది అదే కదా విష్ణువే ఈ ప్రతిమ రూపంగా ఉన్నాడు అని చెప్పినట్ల అయితే ఈ ప్రతిమ ప్రతిమ కాదు ఇది బ్రహ్మను చెప్తే ఏది చెప్తున్నారు విష్ణువే ఈ ప్రతిమ రూపంగా ఉన్నాడు అలాగే ఇక్కడ కాబట్టి పూజ చేసుకోవడానికి లేకపోతే ఉపాసన ఇక్కడ పూజ ఉపాసన ఎలాగంటే నామ బ్రహ్మే క్షిపాసీత నామం ఉన్నది పేరు ఉన్నది ఈ పేరుని బ్రహ్మగా ఉపాసించవలేను అని బృహదా నిధంలో వస్తుంది ఒక ఉపాసన నామం ఉంటుంది ఆ నామని బ్రహ్మగా ఉపాసించవలము మనం ఆపనే చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు నామాన్ని తీసుకుంటాడు తీసుకుని ఆ నామాన్ని చేతిరికాదలు పెట్టేస్తాడు వీడికి తీరించడం వీడి వీడిచ్చిరిద్ద అన్ని మెషీన్ మీద అపలిపోయాడు చేతిరికాదలిపోయాడు ఆర్కెస్ట్రాది పెట్టేసి ఉన్నమో నారాయణాయానో లేకపోతే ఉన్నమో భగవతే వాసుదేవాయనో మంత్రం ఒకటే గౌరవ పాడేస్తాడు వాడేసి దాన్ని ఒక స్టూడియోలో రికార్డు చేసిస్తాడు రికార్డు చేసిస్తే వీడు సీడీలు అందిస్తూ ఉంటాడు మన వాళ్ళు కార్లలో సీడీలు పెట్టుకుంటారు కదా ఆ సీడీ ఒకటి కొనేసి పెట్టేస్తాడు పెట్టేస్తే ఓర్ణమో నారాయణాయ వీడు మామూలుగా సెల్ ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాడు అన్ని వీడు చేసి మొన్న చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు వీడు కూడా అనవచ్చుతో కాబట్టి అప్పుడప్పుడు ఓర్ణమో నారాయణాయ అన్నానికి ఉపయోగపడింది దట్ ఎక్స్టెంట్ ఒక యాంబియన్స్ ఒకటి క్రియేట్ అయింది ఒక పవిత్రమైన వాతావరణం క్రియేట్ అయింది అది కూడా కొన్ని అప్రిషియేట్ చేయగలుగుతుండే కానీ ప్రాబ్లం అవుతుంటే వీడిలో సంసారిత్వం ఏమైనా తగ్గిందా ఆ సిడీ పెట్టడం వల్ల తగ్గలేదంటే మరి ప్రాబ్లమే అలాగే ఉందన్నమాట సమస్య అది సొల్యూషన్ కాదు మీరేం చేయాలంటే నామాన్ని హృదయంలో పరబ్రహ్మరూపంగా భావన చేయాలి అలాంటి ఉపాసన కానీ నామోపాసనం అంటారు అది చేయాలి కానీ ఆ నామాన్ని మెషిన్ గొప్ప చెప్పి టైప్ చాటిన నామాన్ని పారితే మనకేమవుతుందంటే తర్వాత ఇటువంటిది ఏమవుతుందంటే ఒక రకమైన కాంప్లెసన్స్ని క్రియేట్ చేస్తాం మనం చాలా స్పిరిచువల్ అయిపోతున్నాం అనుకుంటాం ఏదైనా ఏమి స్పిరిచువల్ అయ్యా ఉంటే మా కారులో ఎప్పుడూ ఈ దేవుడు సీడీలే ఉంటాయో తప్పిస్తే రాక్ పాక్ సీడీలు ఏమి ఉండవు స్పిరిచువల్ మా డైనింగ్ రూమ్ మా డ్రాయింగ్ రూమ్లో గేట పుస్తకాలు ఇవే ఇవే ఉంటాయో తప్పిస్తే మేతలు ఏమి ఉండవు అది అవి ఇలాగంటే స్పిరిచువాలిటీ ఉంటాయి ఇది బిగిలింగ్ అంటే నేను ఒప్పుకుంటాను కానీ అధికారుగా స్పీచ్వాలిటీ అంటే ఇప్పుడు మెడిసిన్ చదువుకోవాలంటే మెడిసిన్ పుస్తకాలన్నీ కొనేసి అక్కడ పెట్టేసి నేను అలా ఉంటుందో మెడిసిన్ చదువుకోవడం అంటే మరి దాన్ని త్వరగా చదువుకోద్దు కాబట్టి ఎప్పుడైతే ఆ రకమైన కాంప్లెక్సెన్స్ వచ్చేస్తుంది దానివల్ల అదొక దోషం ఆ గాఢశీలత ఉండదు తెలివే ఆ విషయం అలా తింటే సో నామందు బ్రహ్మబుద్ధిని ఆహ్వానించేస్తున్నారు రివర్స్ అనమాట ప్రతిమలో విష్ణు వచ్చేది నామలోకి బ్రహ్మ వచ్చేది అలా చెప్పుకోవాలి కానీ నువ్వు ఇది అసలు ఇంక చెప్తావు ఇది అర్మనం కాదురా ఇదేమో బ్రహ్మ అది అగ్ని కాదు అది బ్రహ్మ ఇదేమో కర్త కాదు ఇది బ్రహ్మ కర్త కర్త కాదు అగ్ని అగ్ని కాదు స్కీను స్కీను కాదు అన్ని బ్రహ్మ ఏం పాఠం అయ్యాది అని అది సత్యం తప్ప ఏం ఇది అలా ఏవమొక ఇప్పుడు ప్రతిమను పెట్టి ఇది విష్ణు అనుకుంటూ ఉంటే అది అది కరెక్టే కదా అది అంగీకారమే కదా అలాగే అర్పణమును పెట్టి శ్రీమును పెట్టి ఇది బ్రహ్మంటే తప్పే ఉంది హవిష్ దేవుడికి సమర్పించే హవిష్ ఆవుడి ఉంది ఇది దేవుడేనండి అనుకోవడంలో తప్పే ఉన్నాయి దీపాన్ని చూపించి అగ్నిని చూపించి దేవుని అలా తప్పే ఉన్నాయి అలా కూడా మీరు చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడు ప్రకరణాన్ని బట్టి అదేదో వ్రతరత్నాకరం పుస్తకంలోనో లేకపోతే వ్రతాల పుస్తకం ఉంటుందని దాంట్లో ఉందనుకోండి అప్పుడు అలాగే అర్థం చెప్పాలి అంటే ఉపాసనలు చెప్పిన పుస్తకంలోనో ఉంటే అలా చెప్పాలి కానీ అలాంటి ప్రకరణం కాదు ప్రకరణం కూడా చూసుకోవాలి కదా ఇక్కడ ప్రకరణం ఏంటి అజ్ఞా జ్ఞాని చేసిన కర్మ సముద్రముగా ప్రవిలీయతే అది ప్రకరణం గతసంగస్య ముక్త జ్ఞానావస్థిత చేత ఆ చెప్పతోటి కర్మ సమగ్రం ప్రవిలీయతే అది కర్మ అది ప్రకరణ అంటే జ్ఞాని చేసినటువంటి కర్మ అది పూర్తిగా విలీనం అయిపోతుంది అది కర్మ కర్మే కాదు అని ప్రకరణ ఆ ప్రకరణంలో చెప్పిన శ్లోకం ఈ శ్లోకానికి నువ్వు అర్థం చెప్పకూడదు ఈ శ్లోకం ఈ ప్రకరణంలో కాకుండా ఉపాసనా ప్రకరణంలో కానీ లేకపోతే ప్రతిమలను పూజించేటువంటి ప్రకరణలో కానీ ఎందుకంటే అగ్నిహోత్రం యొక్క కర్మని వర్ణించే ప్రకరణంలో కానీ ఈ శ్లోకం ఉంటే ఆహా ఈ అగ్నిహోత్ర కర్మ ఎంతో గొప్పది ఇది చాలా గొప్పది ఆఖరికి స్పూన్ కూడా పరమేశ్వర రూపమే అగ్ని కూడా పరమేశ్వర రూపమే హరిస్సు కూడా పరమేశ్వరుడే ఈ యజ్ఞం చేస్తున్న కూడా నిజంగా ఒక రకంగా పరమేశ్వరుని అనిసే అని ఆ విధంగా చెప్పచ్చు తప్పేనా ఆ ఇది ఆ ప్రకరణం కాదు అర్థం చెప్పడం తప్పు ప్రకరణం కాదు చోట అలాంటి ఆ ప్రకరణంలో ఉన్న అసలైన అర్థం మరి మరుగులు పడిపోదండి ఆ డేంజర్ లేదు మరి అదే కావాలి వాళ్ళకి మీమాంసకులు కావాల్సింది అదే వాళ్ళకి ఏకత్వ బుద్ధి వాళ్ళకి అంగీకారం కాదు అంజేకనే దాన్ని ఎలా దారి పర్సన పక్క ట్రై చేస్తూ ఉంటాం అదే ఏమో ఒక అది కూడా అలా కూడా అర్థం చెప్పచ్చు ఎప్పుడు ఈ ప్రకరణం ఇలా ఉండకపోతే ఏడు ప్రకరణం ఏంటంటే ఏది జ్ఞానయజ్ఞ స్థుత్యర్థం ప్రకరణం ఇక్కడ జ్ఞాన యజ్ఞాన్ని స్ఫుతించే ప్రకరణ జ్ఞాన యజ్ఞం అంటే మరో యజ్ఞం అనుకున్నారు జ్ఞాన యజ్ఞం మరో యజ్ఞం కాదు యజ్ఞం అంటే ఇప్పుడు చండీ యాగం చేశారు మన బాసర్ లో యాగం చేశారు అదో యజ్ఞం ఇంకొక మరో యజ్ఞం ఎగ్జిబిషన్ డౌన్స్ నారాయణ యాగం చేశారు అది ఇంకో యజ్ఞం ఇప్పుడు ఇక్కడ ఏమో జ్ఞాన యజ్ఞం చేస్తున్నారు ఇంకో యజ్ఞం అలా అనుకున్నారు అలాగేం కాదు ఇది ఇది అలాంటిది కాదు ఇక్కడ యజ్ఞ శుద్ధాన్ని స్థితించడం కోసం ప్రయోగించారు తప్పిస్తే దీని ఎందుకు భేద బుద్ధి ఉందని చెప్పడం కోసం కాదు జ్ఞానయజ్ఞం అంటే అది యజ్ఞం అనేది ఉద్దేశం దాని మహిమను చెప్పడం కోసం యజ్ఞం అన్నారు తప్పిస్తే వాస్తవంలో ఇక్కడ ఏ భేదము ఉండదు అదే జ్ఞానం అంటే కాబట్టి ఇక్కడ ప్రకరణం జ్ఞాన యజ్ఞ ప్రకరణం జ్ఞాన యజ్ఞాన్ని యొక్క మహిమను చెప్పేటువంటి సందర్భం కనుక ఇది రెగ్యులర్ యజ్ఞ ప్రకరణం కాదు ఇది రెగ్యులర్ యజ్ఞ ప్రకరణం అయితే నేను చెప్పిన అర్థం చెప్పచ్చు ఎందుకంటే రెగ్యులర్ యజ్ఞంలో ఉపయోగించే సముద్రంతో కూడా పవిత్రంగా భావన చేస్తున్న దాన్ని కూడా ఈశ్వరుడుగా చూద్దాం అది న్యాయమే అలా చేయాలి కానీ ప్రకరణం అది కాదు అత్ర సమ్యక్ దర్శనం జ్ఞానశ్గితం ఈ ప్రకరణం ఏంటంటే సమ్యక్ దర్శన ప్రకరణం శంకరుడు సమ్యక్ దర్శనం అనేది దేని అంటారంటే దేనినైతే శ్రీకృష్ణుడు సమదర్శనం అన్నాడో దాన్ని శంకరుడు సమ్యక్ దర్శనం అంటారు ఆ దర్శనాన్ని అలా అంటారు సమదర్శనాన్ని సమ్యగ్ దర్శనం అంటారు సమదర్శనం అంటే ఎలా కుదురుకు ఇప్పుడు ఆ సమదర్శనం అంటే ఎలా ఉంటుందంటే విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే విద్యాభినయ సంపన్నుడైనటువంటి వేదవేత్త గవి ఆవు హస్తిని ఏనుగు కుక్క మాంస భక్షణం చేసేటువంటి వాడు శునిచైవ శ్వాచేక వీటి ఎంత తేడా ఉంది ఆ స్పెక్ట్రమ్ చూసుకుంటే విద్యావరణ సంపదైన బ్రాహ్మణ దగ్గర మదనబెట్టి కుక్క దాకా వచ్చేసారు కుక్కే గారు కుక్క మాంసం తినేవాడు దాకా వచ్చేసారు శని చైవ స్వపాచేత అంతవరకు వచ్చేసారు ఈ మొత్తం స్పెక్ట్రంలో ఏ భేదాన్ని చూడకుండగా అందరిలో ఒకే పరమాత్మను తీసుకు దాని పేరు సమదర్శనం ఇప్పుడు అర్థం మీకు సమదర్శనం అంటే దానికే సమ్య దర్శనము అంటే అంటే భేదం ఇంకా అంత భేదాన్నే మీరు చూడదలుచుకుంటే అంత ఎక్కువ భేదం అంత భేదం ఉన్నది వీధి కుక్కకీనో విద్యా వినియ సంపూర్ణమైన వేదవేత్తకి భేదం ఉందండి భేదమే మీరు చూడదలుచుకుంటే అంత భేదమండి కానీ అంత భేదమున్నా జ్ఞాని దృష్టిలో ఏ భేదము లేదు అని అభేదాన్ని చెప్పే ప్రకరణం ఇది ఇది సమ్యగ్ దర్శన ప్రకరణం అంతేగాని ఇది కర్మకాండలో ఉన్నటువంటి సాముగ్రిని చూపించి ఏమన్నా చూడండి సాముగ్రి ఇదంతా దేవుని పూజించే సాముగ్రి ఇది కూడా దేవుడే దేవుడు పెట్టి దేవుడు పెట్టి పెట్టి కూడా దేవుడే ఆ పెట్టి లోపల ఉన్నది కూడా దేవుడే దేవుణ్ణి పిలిచే గుండు ఉంటుంది అనుకోండి ఓ వస్త్రం ఉంటుంది దేవుణ్ణి తొడగడానికి నీళ్లు అయ్యి పోషిన ఆ వస్త్రాన్ని ఇంక మిగతా వాటికి వేటికి వాడరు దాన్ని కూడా దేవుడు వస్త్రం అది అన్ని అది ఆ ప్రకరణం లేదు ఆ ప్రకరణంలో ఈ శ్లోకం ఉంటే అవును ఇది దేవుడు ఇది దేవుడు ఇది దేవుడే అలా చెప్పుకోవచ్చు ఈ ప్రకరణం ఈ శ్లోకం ఆ ప్రకరణంలో లేదు ఈ సమ సమ్యర్శన ప్రకరణంలో ఉంది అని ప్రకరణాన్ని వివరిస్తున్నారు అనేకాజ్ఞద్ధి తాన్ క్రియా విశేషానుపన్యస్య ద్రవ్యమయా ఇది సంగద్దర్శన ప్రకరణం అనే సంగతి ఇంతవరకు గడిచిన శ్లోకాలు చూసినా నీకు స్పష్టం అవుతుంది రాబోయే శ్లోకాలు ఇంకా బాగా స్పష్టం అవుతుంది రాబోయే శ్లోకాల్లో కాంట్రాక్ట్ కూడా స్పష్టంగా పెట్టాయి రాబోయే శ్లోకాల్లో పన్నెండు రకాల యజ్ఞాలను నిరూపించారు పన్నెండు రకాల యజ్ఞాలు మీరు చుద్దురు కానీ ఈ యజ్ఞాలలో ద్రవ్య యజ్ఞాన్ని కూడా పెట్టాడు ద్రవ్య యజ్ఞం అంటే ఏమిటి మీరు అన్ని భిన్న భిన్నలుగా ఉండే ద్రవ్యాలను ఒక చోట సమపూర్తి చేసే యజ్ఞానికి ద్రవ్యయజ్ఞం ఉంటాయి అక్కడ అగ్నిహోత్రం ఉంటుంది ఆవు నెయ్యి ఉంటుంది స్పూన్ ఉంటుంది యజమానుడు ఉంటాడు అన్నీ ఉంటాయి ఆ ద్రవ్యయజ్ఞం అంటారు ఇన్ని యజ్ఞాలు చెప్పి అప్పుడు ఏమన్నా అంటే ఈ ద్రవ్యంతో చేసే యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞము చాలా గొప్పది అని చెప్తున్నారు జ్ఞానయజ్ఞం అంటే అదో రకం యజ్ఞం ఇంకో యజ్ఞం ఇవన్నీ భిన్న భిన్నాలుగా ఉన్నవరకు చేసే యజ్ఞం అని అలా అనుకోండి జ్ఞాన యజ్ఞము అంటే సకల భేదాన్ని నింగేసి అంతా బ్రహ్మేణి తెలుసుకోరు అది జ్ఞాన యజ్ఞం అంటే సో ఎక్కడో ఒక చోట ఎక్కడో నేనే రాక్షణ గుర్తు నేను భేదాన్నంతని నూరేసి నీటిలో కలిపి తాగేసి కూర్చున్నాను అని రాసింది మృత్యువును గుటుక్కున మిరింగి కూర్చున్నాను భేదాన్నం ఎక్కడో తోట ప్రయో అలా రాసాము మృత్యువుని గుతుక్కున మ్రింగి కూర్చున్నాను అంటే నాకు మృత్యువు లేదు భేదాన్నంతని నూరేసి నీళ్లలో కలిపేసి తాగేసి కూర్చున్నాను అంటే నాకు భేదం లేదు అది ప్రకరణం అది జ్ఞాన యజ్ఞం అంటే అలాంటి జ్ఞాన యజ్ఞాన్ని మిగతా యజ్ఞశబ్దవాక్యములైన భేద ప్రధానమైనటువంటి కర్మలతో పోల్చి వీటన్నిటికంటే ఇది శ్రేష్టమో అని జ్ఞానయజ్ఞాన్ని స్థితించారు కాబట్టి జ్ఞానయజ్ఞంలో శ్లోకం ఈ శ్లోకంలో భేదాన్ని నిలబెట్టడం ప్రధానం కాదు భేదాన్ని నిరాకరించడం ఇక్కడ తాత్పర్యాలు కాబట్టి మేము చెప్పినట్టుగానే దాన్ని చూసుకోవాలి అత్రమీదం వచనం బ్రహ్మార్పణం ఇత్యాది జ్ఞాన యజ్ఞత్వ సంపాదనే ఇక్కడ ఈ వచనానికి బ్రహ్మాపణం అనే శ్లోకానికి తాత్పర్యము వేర్వేరుగా ఉన్నటువంటి కారకముల ఎందు ఈశ్వరత్వ ఈశ్వర భావాన్ని నింపడం కాదు ఇక్కడ తాత్పర్యం ఏంటంటే వేరువేరుగా అర్పించే భేదబుద్ధిని నిరాకరించి సర్వం బ్రహ్మేనే జ్ఞానాన్ని బోధించి ఆ జ్ఞానము యజ్ఞముకు నాకు తక్కువైంది కాదు నిజానికి ఇది కూడా యజ్ఞమే యజ్ఞం కంటే గొప్పదే అని దీన్ని కాస్త అలా చెప్పాల్సి ఆ సందర్భం అలాంటిది ఎందుకంటే కర్ కర్మకాండ మొత్తం హండ్రెడ్ చాప్టర్స్ ఉన్నాయని కొన్ని లేదు హండ్రెడ్ చాప్టర్స్లో నైంటీ ఫైవ్ చాప్టర్స్ కర్మ ఉంటుంది ఆఖరి ఆ భయపస్లో మళ్ళీ సగం ఉపాసన లక్కుపోతుంది ఉపాసనలు అంటే మళ్ళీ భేదమే ఇంకా ఆచరణ ఉపశనం అంత జ్ఞానం ఉంటుంది ఎందుకంటే ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ యజ్ఞం అంటే వాడికి ఒక శ్రద్ధ బయలుదేరి యజ్ఞం యజ్ఞం అని యజ్ఞం గురించి చదువుకుని యజ్ఞాన్ని బాధన చేస్తూ ఉంటాడు యజ్ఞం అంటే ప్రీతి యజ్ఞ శ్రద్ధం వింటే వాడు ఆనందంగా ఆనందపడతారు అంటే అతను ఉద్దేశించి ఆయన ఈ జ్ఞానం కూడా యజ్ఞమే ఆ యజ్ఞాల కంటే ఇది ఇంకా గొప్ప యజ్ఞం రా అని చెప్తే వారికి దీని మీద మనస్సు ఆకర్షితమవుతుంది అందుకోసం నేను జ్ఞాన యజ్ఞంగా స్థితించాను అక్కడ ఏదైనా యజ్ఞం జరుగుతోందని చెప్పారండి కొండ ఎంతమంది వెళ్తారు వెయ్యి మంది వెళ్తారు అక్కడ ఈ నువ్వు కర్తవి కావు భోక్తవి కావు వద్దు అని చెప్పేటువంటి జ్ఞాన ప్రసంగాలు జరుగుతున్నాయని తెలిపారండి కొండ ఎంతమంది వెళ్తారు పది మంది ఈ పది మందిని కొన్ని వెయ్యదాకా తీసుకెళ్ళలేకపోయినా ఈ పది మందిని కనీసం వంద మంది చేయాలంటే ఏం చేయాలి జ్ఞాన యజ్ఞం జరుగుతుందన్నా ఏం చెప్పాలి అంటే వీళ్ళు వెళ్తారు ఏదో వందల మంది వెళ్తారు ఏదో యజ్ఞం కాబోదనుకుని వెళ్తారు మొదటి రోజు అయ్యప్పటికి ఎవరికే జ్ఞాన యజ్ఞం అన్నారు అక్కడ యజ్ఞం లేదు ఏంటన్నా కల పూజలు లేవు పురస్కారాలు నవగ్రహాలు లేవు జనాలు పరిగెత్తుకొస్తాయి నవగ్రహాలు ఉండాలి నేను ఒక ఆయన జరిగిన ఆయనకి ఏం చేయాలో తోసనప్పుడు కానీ లేకపోతే మళ్ళీ ఒక పెద్ద హడావిడి చేసి ఒక పాతికి ముప్పై లక్షల కార్యక్రమాన్ని చేయాలన్నప్పుడు కానీ నక్షత్ర యాగం చేస్తూ ఉంటాడు ఆయనకు అలవాటు రెండు మూడేళ్లకు ఒకసారి ఆ ధూళి లేకపోతే ధూళి అంతా సర్దుపడిగిందే అంతా సర్దుపడి ఉన్నారన్నప్పుడు మళ్ళీ ఒకసారి లేవగొట్టాలనుకుంటే నక్షత్ర యాగం చేస్తారు నక్షత్ర యాగం చేసేటంటే ఇంకా దాంట్లో ఇవ్వడని వాళ్ళు ఉండరు ఎవళ్ళో నేను ఆ జీవుని కాదనే ఒక ఆత్మజ్ఞాని ఆ ధోరణి వాడు ఎవరో ఒకళ్ళి తిరుగుతుంది అందరూ దాంట్లోకి వచ్చేస్తారు ఎందుకంటే ప్రతివాడు కూడా నేను ఫలానా నక్షత్రం ఫలానా నక్షత్రం అన్నట్టుగా వస్తాడు ప్రతివాడును చూడండి అక్కడ ఏం చేస్తారంటే ప్రతి నక్షత్రానికి ఒక డేట్ను ఫిక్స్ చేస్తారు ఇవాళ అనురాధ నక్షత్రం ఇరవై ఆరో తారీఖు అనురాధ పుబ్బ అని అలాగే ప్రతిరోజు ముప్పై రోజులు అది ఇరవై నక్షత్రాలు ఇరవై రోజులు ఫిక్స్ చేసి ఇంకా స్పెషల్ మిసిలేని త్యాగాలు మిగతా మూడు రోజుల్లో చేస్తారు అది బ్రౌద్రా ముందు అనౌన్స్ చేస్తారు మైతుల్లోనూ కూడా ఏమన్నా మీ నక్షత్రం ఏంటండి పుబ్బ పుబ్బ ఓకే ఆ మీద ముప్పై ఒకటో మీ నక్షత్రండి అక్షి అక్షి నా ఇటు వెరీ ఫస్ట్ అని ఈ విధంగా ప్రచారం చేస్తే అడితే మొత్తం నగరంలో ఆ నక్షత్రం లేనివాడు ఎవరు ఉంటాడు ఎవరో ఒకళ్ళని మినహాయించి నారాయణ పోతే అనామకుడు ఉంటాడు నక్షత్రం మాట విధులు పెట్టేసిన వాడు వాడిని మినహాయించి ప్రతివాడు ఆ నక్షత్రం రోజున అక్కడ ఏంటంటే మీ నక్షత్రం రోజున మీ పేరుతో మీ నక్షత్ర దేవతకి ప్రత్యేకంగా పూజలు హోమాలు చేయబడి మీకు ప్రసాదము అందించబడుము ప్రవేశ రుసుము ఐదు వందల రూపాయలు అని రాస్తారు అక్కడికి వెళ్తే విషంత రావాలన్నంత జనం ఉంటారు పైగా ఇంకా మీ నక్షత్ర పూజ మీరు చేయించుకుంటే మీకున్న దోషాలన్నీ తొలగిపోయి శాంతి జరిగి మీకేమో కోరికలన్నీ తీరుతాయి అని రాస్తారు సరపడండి అలా ఉంటుంది ఆకర్షణ ఉంటుంది జనాలు అందుకోసం జ్ఞానం కూడా యజ్ఞమైన స్ఫుతించుటం కోసం జ్ఞాన యజ్ఞం అని దాంతో వీళ్ళు కొంతమంది వస్తారు దీంతో కొంతమంది డిసపాయింట్ అయ్యి వెళ్ళిపోతారు కానీ కొంతమంది అయినా మిగులుతారు చేపకా అది నిగలరు అందుకోసం యజ్ఞ శబ్దం చేత స్థితిస్తున్నారు చూస్తే ఇక్కడ యజ్ఞమేం లేదు యజ్ఞత్వ సంపాదన ఉన్నారు యజ్ఞత్వ సంపాదన అది యజ్ఞం అయితే యజ్ఞత్వాన్ని సంపాదించక్కర్లేదు సంపాదించడం అంటే భావనతో భావన చేయటం యజ్ఞాన్ని పట్టుకుని యజ్ఞం భావన చేయనక్కర్లేదు అది యజ్ఞం కాదు అందుకోసం దాని భావన చేసి మీరు భావన చేయాల్సి ఉంటుంది ఇది కుందేలా అనుక్కో అని అని చెప్పాను ఇది తుందేలా అనుకో అంటే మీరు అనుకోవాలి ముందేలా ఇది పెన్న అనుక్కో అని అంటారండి ఇది పెన్ను అంటారు అనుకోవాల్సి వస్తే ఇది ముందేలా అనుకోండి అలాగే ఇది జ్ఞానం యజ్ఞం కాదు అయినా మీకు యజ్ఞం అనుకో దానిపైన సంపాదన సంపాదనం చేసిన మంచి అర్పణాది ప్రతిమాయా విష్ణ్వాదృష్టివత్ బ్రహ్మదృష్టి క్షిప్య నామాదువచేతి బ్రువతే నేషా బ్రహ్మ విద్యా ఉద వివక్షి ర్పణాది విషయత్వాటు ఎవళ్ళైతే ఇక్కడ శ్లోకానికి ఎలాగ అర్థం చేస్తారో అంటే ఎలా అయితే ప్రతిమయందు విష్ణు బుద్ధిని ఆధారం చేసినట్టుగా బ్రహ్మబుద్ధిని అగ్నియందు బ్రహ్మబుద్ధిని అలాగే మనం ఆధారం చేసుకుంటూ పోవాలి ఎలాగైతే నామయందు ఈశ్వర బుద్ధిని చేసామో ప్రతిమయందు విష్ణు బుద్ధిని ఆధారం అలాగే అర్పణాదులందు బ్రహ్మబుద్ధిని మనం ఆధారం చేసుకుంటూ వెళ్ళాలి అని ఎవరైతే ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తారో వాళ్ళు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు అదేమిటంటే ఈ శ్లోకము బ్రహ్మవిద్యలో భాగం ఇది బ్రహ్మవిద్యాంతర్గతమైన శ్లోకం ఇది యజ్ఞ విద్యాంతర్గతమైన శ్లోకం కాదు ఇది ఉపాసనా విద్యాంతర్గతమైన శ్లోకం కాదు ఇది బ్రహ్మ విద్యలో శ్లోకం ఆ విషయం మర్చిపోయి బ్రహ్మ విద్యలో శ్లోకాన్ని లేవనెచ్చి దాన్ని యజ్ఞ విద్యలో అంటే కర్మకాండలో ఉన్న శ్లోకం అయితే ఎలా వ్యాఖ్యానం చేయాలో అలా వ్యాఖ్యానం చేసినట్టు అవుతోంది కాబట్టి అది తప్పు తర్వాత ఈ శ్లోకాన్ని అలా చెప్తే అర్పణాన్ని తెలుసుకో చెప్పినట్టు అయింది కానీ అర్పణ నిరాకరణం చేసి బ్రహ్మను తెలుసుకోమని చెప్పినట్టు కాలేదు కదా బ్రహ్మ జ్ఞానాన్ని చెప్పినట్టు అవ్వలేదు మరి ఏ జ్ఞానాన్ని చెప్పినట్టేది అర్పణ జ్ఞానం చెప్పినట్టు అయింది అర్పణ అంటే ఎవరు అనుకుంటున్నావు కర్తనుకుంటున్నావా కాదు అది బ్రహ్మ అని అర్పణ జ్ఞానాన్ని చెప్పినట్టు అయింది కానీ బ్రహ్మజ్ఞానాన్ని చెప్పినట్టు కాలేదు అర్థమైందండి పాయింట్ కాబట్టి ఇక్కడ ఉద్దేశ్యం ఏంటి బ్రహ్మయా అర్పణమా అర్పణాన్ని ఉద్దేశించి బ్రహ్మత్వాన్ని చెప్తున్నాడా అయితే బ్రహ్మను ఉద్దేశించి ఏకత్వాన్ని చెప్తున్నారా భేదబుద్ధి నిరాకరణం చేస్తున్నారా బ్రహ్మను ఉద్దేశించి భేదబుద్ధి నిరాకరణం చేస్తే బ్రహ్మ అవుతుంది భేదాన్ని అలా ఆ భేదంలో అక్కడక్కడ అక్కడ దేవుడు ఉన్నాడని చెప్తే అది జ్ఞాన యజ్ఞం విద్య అవుతుంది కానీ బ్రహ్మ అవుతుంది ఎవరు ఇంకో రహస్యం ఉంది బ్రహ్మ మాత్రమే బ్రహ్మ కాదు యజ్ఞంతో సంబంధం లేని రాయి రప్ప కూడా బ్రహ్మే అవుతాడు యజ్ఞ విద్యలో అర్పణం మాత్రమే బ్రహ్మ అవుతుంది చీపురుగట్ట బ్రహ్మ కాదు లేకపోతే కొన్ని చీపురుగట్ట ఉంటుందండి ఆ బయటలో పొల్ల పడుంది అది బ్రహ్మ అవుతుందా అవదు ఓ రాయి ముక్క అది బ్రహ్మ అవుతుందా అవదు కేవలం అర్పణమే బ్రహ్మ అర్పణం రప్పించింది ఏది బ్రహ్మంలో అది కానీ కొన్ని చెప్తా ఇక్కడ సర్వం కల్గడం బ్రహ్మ అనే విషయాన్ని చెప్తున్నారు ఆ బ్రహ్మజ్ఞానానికి యజ్ఞత్వాన్ని సంపాదించటం కోసం దాన్ని యజ్ఞంగా ప్రతిపాదన కోసం అర్పణాదు బ్రహ్మబుద్ధిని ప్రధానం చేస్తున్నారు దృష్టి సంపాదన జ్ఞానేన మోక్ష ఫలం ప్రాప్తి ఇంకో మాట చెప్తున్నారు ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞానికి ఫలం స్పర్ధ ఓకే ఇప్పుడు యజ్ఞంలో అర్పణం కోరుతున్నారు ఈ అర్పణం కూడా దేవుడే ఈ అజ్ఞహోత్రం కూడా దేవుడే అని అనుకున్నారు అనుకుంటే మీకు ఆ యజ్ఞ ఫలమైన స్వర్గం వస్తుందా లేకపోతే ఇంకేదైనా వస్తుందా స్వర్గమే వస్తుంది ఆ యజ్ఞం యొక్క ఫలమైన స్వర్గమే వస్తుంది అలా కాదండి కొంచెం విశేషం ఉంది కదా అర్పణాన్ని అర్పణ అనుకోకుండా అర్పణాన్ని దేవుడు అనుకుని వీడు యజ్ఞం చేస్తున్నాడు కదా అంటే ఓకే ఆ స్పర్ధల్లో కొంచెం హయ్యర్ లెవెల్ స్వర్గం వస్తుంది లేకపోతే అలా వెళ్ళేలా వచ్చేసేవి కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటాం బెటర్ వీసా వస్తుంది స్వర్గం అంతేకాని ఫలంలో మౌలికమైన మార్పు కాదు ఓకే ఇక్కడ ఏ ఫలం చెప్తున్నారు ఇక్కడ మోక్షఫలాన్ని చెప్తున్నారు కాబట్టి యజ్ఞంలో ఉపకరణములందు ఒక ప్రత్యేకమైన ఉపాసనను జోడించినంత మాత్రాన మోక్షఫలం కాదు అవున ఫలంలోనే కొంత విశేషం వస్తుంది కానీ ఇక్కడ మోక్షఫలాన్ని చెప్తున్నారు కాబట్టి ఇది కర్మ కర్మభాగము కాదు ఉపాసనా భాగము కాదు ఇది జ్ఞానభాగం కాబట్టి ఇక్కడ భేదబుద్ధి నిరాకరణమే ఉంటుంది తప్పించి భేదబుద్ధిని సపోర్ట్ చేయటం అన్నది ఉండదు కాబట్టి ఎందుకంటే అర్పణము నుండి ఆ రకంగా ఒక ఉపాసనని చేసి అగ్నేయంలో ఒక ఉపాసనని చేస్తే కర్మఫలము కొంత విశేషాన్ని పొందుతుంది తప్పిస్తే మోక్షఫలం మాత్రం కాదు ఇక్కడ మోక్షఫలాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి నువ్వు చెప్పింది జనరల్గా బాగానే ఉంది ఎంతో సత్వం లేదు కానీ ప్రకరణం మాత్రం ఇది కాదు ఈ టాపిక్ ఇది కాదు పోనీ దానివల్ల నష్టం ఏంటండి అంతా నష్టం ఎందుకంటే ఈ టాపిక్ లో చెప్పదలుచుకున్నందుకు చేయజారిపోయి కర్మకాండలో ఉన్నటువంటి భేదము ఉపాసనా కాండలో ఉన్న భేదమే మిగులుతుంది మళ్ళీ కాబట్టి అది సరికాదు బ్రహ్మయువతేన గంతవ్యం ఇది బ్రహ్మాన్ని పొందుతాడు అని కాకుండా స్వర్గాన్ని పొందుతాడు అని చెప్తే సరిపడుతుంది నువ్వు చెప్పినట్టు కానీ బ్రహ్మను పొందుతాడు మోక్షము ఫలముంది మోక్షం ఫలం అంటే ఇంకే అది కర్మ కాదు ఉపాసన కాదు ఇది కేవలము జ్ఞానమే దర్శనమంతరేనా మోక్షఫలం వచ్చేస్తుంది కానీ సమ్యక్ దర్శనం అక్కర్లేదు సమదర్శనం అక్కర్లేదు సర్వమునందు ఒకే బ్రహ్మను చూడక్కర్లేదు ఏకత్వాన్ని చూడక్కర్లేదు అర్పణాన్ని వేరుగా చూడొచ్చు యజ్ఞిని వేరుగా చూడొచ్చు కరకాలన్నీ వేరే స్థలం వేరే అన్ని వేరువేరుగా చూడొచ్చు ఉడికే వాడి ఎందుకు కొంత దైవత్వ బుద్ధిని మాత్రం అప్పుడప్పుడు భావన చేస్తూ ఉండాలి అన్నీ చెబరైతే నేను కర్తనే మోక్షం వచ్చేస్తుంది అంటే మాత్రం అంగీకారం కాదు ఎందుకంటే బ్రహ్మైకత్వ విజ్ఞానం తప్ప మరి ఏది మోక్షాన్ని ఇవ్వదు కాబట్టి ప్రకరణాన్ని బట్టి నేను చెప్పిన అర్థమే సరే పైగా మీమాంసతలు చెప్పిన అర్థంలో వికో దోషం ఆయన పూర్తిగా చెప్పదలుచుకున్న ఉంటూ చెప్తే దాన్ని విధులు పెట్టవు నీ కొంచెం వదులు పట్టాల్సి ఉంటుంది ప్రకృత విరోధ ఈ బ్రహ్మార్పణం అనే దాన్ని రెగ్యులర్గా భేదబుద్ధితో చేసే యజ్ఞం ప్రకరణం ఇదని దానికి అంటగట్టి ఈ బ్రహ్మశబ్దానికి ఏదో మహిమని చెప్పే మాట్లాడినట్టుగా అక్కడ ప్రతిపాదన చేస్తే ఆ రకంగా దాన్ని కర్మకాండపరంగా నువ్వు వ్యాఖ్యానం చేసి పెడితే ఈ ప్రకృతంలో కాంటెక్స్ ఏదైతే ఉందో దానికి విరోధం ఇప్పుడు ప్రకృతాన్ని బిగిలిపెట్టేయడం ఒక దోషం ప్రకృతాన్ని బిగిలిపెట్టడం మాత్రమే కాకుండా ప్రకృతానికి విరుద్ధంగా మాట్లాడటం మరీ దోషం కదండి ఆ దోషం రెట్టించైపోతుంది అటువంటి విరోధం వస్తుంది ఇది సంగ్రహ వాక్యం ఆ విరోధం ఏదో వివరించే వివరణ భాష్యం తర్వాత సమ్యక్ దర్శనం కానీ ఇక్కడ ప్రకృతం ఏమిటండి ప్రకృతం అంటే టాపిక్ టాపిక్ ఏమిటి యజ్ఞం ఎలా చేస్తారో అదే టాపిక్ అయితే సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం తాపిస్తా సమ్యక్ దర్శనం తాపిస్తా ఎందువల్ల కర్మణ్యకర్మశ్చేత్ అంతేకాశన ఉపసంహారాత్ మన ప్రకరణం ఎలా ప్రారంభించాం అవతారవాదము అని చెప్పేసి ఆత్మ ప్రకర ఆత్మజ్ఞాన ప్రకరణంలోకి రాగానే కర్మణ్యకర్మ యపశ్యేదని మొదలుపెట్టారు అదో సాపిస్తాం ఆ టాపిక్కి ఇంట్రొడక్షన్ కూడా ఉంది ఏమని కర్మ గురించి నువ్వు తెలుసుకోవాలి అకర్మ గు అకర్మణ్య బోద్ధవ్యం బోద్ధవ్యం చెంది కర్మణ ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలో అది మొదలుపెట్టావు టాపిక్ మొదలుపెట్టి కర్మణ్యకర్మ యశ్ చేతని సమదర్శనాన్ని చెప్పారు సమ్యక్ దర్శనమే అంటే సర్వం చల్విధం బ్రహ్మాన్ని జ్ఞానాన్ని అక్కడ చెప్పి అది ఉపక్రమం ఉపసంహారం కూడా అదే ఉపక్రమ ఉపసంహారాలను ఉంటాయి దేంతో ఉపక్రమించి దేంతో ఉపసంహారం చేస్తారో అది టాపిక్ అవుతుంది ఉపసంహారం ఏమని రాబోతోందంటే తస్మాత్ అజ్ఞానసంభూతం హ్రస్థం జ్ఞానాశీనాత్మన అని నలభై రెండో శ్లోకంలో రాబోతోంది ఆఖరి శ్లోకం అది కూడా జ్ఞానం అనే కత్తితో ఆ దోషాన్ని తొలగించేసి అనక్కరి చెప్పబోతున్నారు కాబట్టి ఆత్మజ్ఞానము ఉపక్రమం ఆత్మజ్ఞానమే ఉపసంహారం ఓకే శ్రేయాన్ ద్రవ్యమయాజ్ఞ ఇంకా ఉపక్రమంలో ఆత్మజ్ఞానం ఉంది ఉపసంహారంలో ఆత్మజ్ఞానం ఉంది మధ్యలో ఏముంది ఆత్మజ్ఞానమే ఉంది పైగా ద్రవ్యమయమైన యజ్ఞం కంటే ఆత్మజ్ఞానం గొప్పది ఏంటి దాన్ని సూచించటమే ఉంది కాబట్టి మధ్యలో కూడా అదే ఉంది జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అని కూడా ఉంది ముప్పై తొమ్మిదో శ్లోకంలో శ్రద్ధాభావం లభతే జ్ఞానం తత్పరస్వయత జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచితే నాసి గచ్చి అంటే మోక్షం ఆత్మజ్ఞానాన్ని పొంది పరమశాంత్ అనబడే నష్టాన్ని పొందుతాడు అని మళ్ళీ అక్కడ కూడా జ్ఞానాన్నే చెప్పారు కాబట్టి స్పష్టంగా ఇది జ్ఞాన ప్రకరణం ఇత్యాది సమ్యక్ దర్శన స్థుతిమేవన్న ఉపక్షీణ అధ్యాయ కాబట్టి అధ్యాయం అంతా కూడా అవతార భాగం తీసేసి అవతారాన్ని గురించి ప్రాసంగికంగా చెప్పిన అది ఒక్కటి ఎనిమిది అర్జును వేసిన ప్రశ్న కోసం ఆయన చెప్పాడు అది తీసేసి దాని పక్కన మొదలుపెట్టారు కర్మ కర్మే కర్మణోస్తి బోద్ధవ్యం అని మొదలుపెట్టి అధ్యాయం చేతుల దాకా కూడా యాక్షన్ విత్ రిఫరెన్స్ టు యాక్షన్స్ ఏ ధైర్యబుద్ధి కనబడుతుందో ఆత్మజ్ఞాన దృష్ట్యా దాని యొక్క పరిస్థితి అయితే వివరించి సమ్యదర్శనము ఆత్మజ్ఞానమో దానివల్లనే మోక్షము అది ప్రకరణం ఈ ప్రకరణంలో ఆ మొత్తం అధ్యాయం అంతా కూడా ఆ సమ్యగ్ దర్శనాన్ని ప్రతిపాదిస్తూ ఆ సమ్యుగ్ దర్శనం యొక్క మహిమను స్థుతిస్తూ అధ్యాయ ఉపక్షీణ మొత్తం అధ్యాయం అంతా కూడా పూర్తి అయిపోయింది ఉపక్షీణ అంటే పూర్తి కూడా ఆ ఎగ్జాస్ట్ అయింది అటువంటి ప్రకరణంలోకి ఒక పూజని తీసుకొచ్చి ఈ పూజలో వాటిన పువ్వులు దేవుడే అగరబత్తి దేవుడే అని మొదలుపెట్టి ఇది పూజ అంటే అది ఏమన్నమాటది అది ప్రకరణాన్ని వ్యాఖ్యాన పద్ధతి కాదు త్ర అకస్మాత్ అర్పణాదౌ బ్రహ్మదృష్టి అత్ర ప్రకరణే ప్రతిమాయా విష్ణుదృష్టి రుచ్యతేనుపన్నం అలాంటి ప్రకరణం ఉంటే అలాంటి కాంటెక్స్ లో హఠాత్తుగా మధ్యలో ప్రవేశించి ముప్పై శ్లోకాల ప్రకరణ పదిహేను శ్లోకాలు అయిన తర్వాత సడన్గా ఓ శ్లోకం కనబడితే ఆ శ్లోకం జ్ఞానం శ్లోకం కాదు అది మా పూజ శ్లోకం అది మా యజ్ఞం శ్లోకం అని మొదలుపెట్టి ప్రతి పని వ్యక్తి విష్ణువుని పూజించేస్తే ఈ బ్రహ్మార్పణం అనే శ్లోకం కూడా అటువంటి సందర్భాన్ని చెప్తోందని చెప్పి యజ్ఞంలో ఉండే సాధనాలు భిన్న భిన్న సాధనాలు ఎందు ఒక పవిత్రతను ఆపాదించటం కోసం చెప్పిన మాటే వాటి యొక్క భేదాన్ని తిరస్కరించడం కోసం చెప్పింది కాదు అంటూ మొదలుపెట్టి సో హఠాత్తుగా ఇది బ్రహ్మజ్ఞాన బ్రహ్మజ్ఞాన ప్రకరణం కాదు అర్పణాదులందు కేవలము ఈశ్వరుణ్ణి భావన చేసే ఉపాసన అని దృష్టి బ్రహ్మదృష్టి అంటే ఉపాసన ఇది ఉపాసన ఇటువంటి ఉపాసన కర్మాంగోపాసన కర్మని చేస్తూ ఆ కర్మలో అంగంగా ఉండే ఉపాసన స్వతంత్ర ఉపాసన కూడా కాదు కాబట్టి దీన్ని కర్మాంగోపాసన శ్లోకంగా నువ్వు వ్యాఖ్యానం చేయటం తగదు కర్మాంగోపాసనలను చెప్పే సందర్భం సాందోంలో ప్రారంభంలో కర్మాంగోపాసన ఉన్నాయి అక్కడ ఇది వేరు ఇది వేరు అది వేరే ఉపాసనలు అలాగే చెప్తారు కానీ ఇదంతా మద్దగ ఒకే బ్రహ్మని చెప్పడు అక్కడ ప్రకరణం భేదబుద్ధి ప్రకా భేదబుద్ధి పూర్వకంగా చేసే ఉపాసన కనుక దాన్ని అలాగే చెప్తారు కాబట్టి జ్ఞాన ప్రకరణలో నువ్వు ఉపాసన భేదబుద్ధిపూర్వకమైన ఉపాసన పరంగా శ్లోకాన్ని వ్యాఖ్యానించడం తగదు తస్మాత్ వ్యాఖ్యాత అయం శ్లోకటి శ్లోకాన్ని నేను చెప్పినట్టుగానే మీరు అర్థం చేసుకోవాలి అంటే బాధాయాం సామానాధికరంగా బ్రహ్మార్పణం అంటే ఏది అర్పణ బుద్ధి ఏది అర్పణ బుద్ధి మీరు చేస్తున్నారో దాని నుండి అర్పణ బుద్ధిని నిరాకరించి బ్రహ్మబుద్ధిని చేయగలను అని సర్వత్రా బ్రహ్మబుద్ధినే చేయాలి బ్రహ్మ ఏంటి చరణము లేదు కర్మ లేదు అదంతా భాషిస్తోంది ఆత్మ కర్త కాదు ఆత్మ బ్రహ్మ ఆత్మ పూర్ణము అని ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఈ శ్లోకం వచ్చింది కానీ మీరు చేసే పూజల్లో ఉండే భైదబుద్ధిని సపోర్ట్ చేసేటువంటి శ్లోకం కాదు పూజలో భైదబుద్ధి అదంతా కూడా పెట్టుకోండి అన్నేం కాదా సత్యమేలా ఆ ప్రకరణంలో అది కరెక్ట్ దానికి సుఖరాము తోషపొస్తలేదు ప్రకరణాన్ని మనం అర్థం చేసుకోవాలి తర్వాత దైవమేవా పదే యజ్ఞం యోగిన పర్యపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనజుహీ సో బ్రహ్మాత్మణం అనేది జ్ఞానం జ్ఞానయజ్ఞం ఆ స్థాయి చేరాలి అంటే మనిషి ఇతర కర్మరూపములైన యజ్ఞములని ఉపాసనారూపములైన యజ్ఞములను కొద్దిగా చేసి ఉండాలి జీవితంలో యజ్ఞం ఉండాలి జీవితం యజ్ఞ ప్రధానంగా నడవాలి యజ్ఞం అంటే ఏమిటి ఎక్కడైతే త్యాగం ఉంటుందో దాన్ని యజ్ఞం అంటారు కాబట్టి జీవితంలో అనేక అంశాల్లో త్యాగభావనల్ని ప్రవేశపెట్టి ఒక ఒక మనుష్యుడు తన జీవితాన్ని యజ్ఞంగా మలిచి తీర్చిదిద్దుకోవాలి అలా తీర్చిదిద్దుకుంటే హృదయం అంతఃకరణమే సిద్ధమవుతుంది అప్పుడు బ్రహ్మార్తనం అని చెప్పినటువంటి జ్ఞాన యజ్ఞం వాడికి అందుబాటులోకి వస్తుంది అప్పుడు జీవన్ముక్తుడు అవుతాడు అందుకోసం అనేక రకములైన యజ్ఞాన్ని తెచ్చబోతున్నారు నెంబర్ వన్ నెంబర్ లోకంలో యజ్ఞం అంటే అగ్నిహోత్రం హవిష్ సన్నిధులు హోమాలు రుత్విక్కులు యజ్ఞశాల ఈ మొత్తం వ్యవహారం అంతా ఉంటే అదే యజ్ఞము అని అని లిటరల్గా మీరు తీసుకుంటే ఆ యజ్ఞం మనం ఎంతమంది చేయగలుగుతాం ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు చేయగలుగుతారు అలాంటి యజ్ఞాలు ఎప్పుడు చేస్తుంటారు అటువంటి యజ్ఞాలు చేయగలిగిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరిని ఆ వైదిక మార్గంలో ఉంది సామగ్రి ఉంది డబ్బు ఖర్చు పెట్టి చేసుకునే వాళ్ళు ఎవరో ఉంటారు మిగతా వాళ్ళ యజ్ఞానికి స్థానమే లేకుండా హిందూ ధర్మం అంటే అగ్నిస్తోమే తప్ప మరేది కాదు అని కనుక మీరు అన్నట్లయితే వేదంలో చెప్పిన శ్రౌత కర్మలు ఏవైతే ఉన్నాయో దరిశూర్ణమాస అక్కడతో ప్రారంభం దరిశపూర్ణమాస అగ్నియాధానము అగ్ని స్థోమము ఇది వైదిక ధర్మం అది హిందూ ధర్మాన్ని కనుక మీరు ముద్ర వేస్తే ఈనాడు హిందూ అన్నదగ్గవాడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక మిత్రనారాయణ యాదలు గారు కృష్ణా జిల్లాలో గారు వీళ్ళిద్దరూ తప్పించి ఎవరు హిందువునే కాకుండా పోతారు ఎవరు లేరు ఎవరు ఈ ఊళ్ళో కుప్ప ఆయన ఒక ఆయన యజ్ఞం చేసిన ఆయన అగ్నిహోత్రాలు చేస్తే ఒక ఆయన ఉండేవారు ఆయన తీరా సన్యాసం పుట్టుకున్నారు దాంతో ఆ అగ్నిహోత్రం కూడా లేదు ఎవరున్నారు యజ్ఞం చేసేవారు లేరు కాబట్టి యజ్ఞానికి అలాగ ఒక నేరవ అర్థం చెప్పి కూర్చోకూడదు ఇప్పుడు ఉంది పూజ అందరూ పూజ చేస్తారా అందరూ పూర్తి చేస్తారా అది హిందుత్వం యొక్క గొప్పతనం అది కొంతమంది దేవాలయానికి వెళ్ళి పుష్పాలు పట్టుకెళ్ళి అష్టోత్తరం చదివి చేసుకుంటారు కొంతమంది మనస్సులో చేసేసుకుంటారు అది పూజ అయితే మరి ఇదేమవుతుంది ఇది పూజ అన్నీ పూజలే కాబట్టి గురువాయరు టెంపుల్ లోపలికి వెళ్ళి అష్టోత్తరం చేసిన వారు పూజ చేశారు ఏసుదాసేమో బయట ఉండిపోయి టెంపుల్ దగ్గర వెళ్లకుండానే కృష్ణుని మహిమని దానం చేసి ఆయన చేసి పూజ ఆయనే చేశారు అది పూజే ఇది పూజే ఆయన పూజ అని తప్పే అలాగే అగ్నిహోత్రం చేసిన వాడు చేసి ఇది యజ్ఞమే మీరు నేను కూర్చుని ప్రాణాయాణం చేసామనుకోండి ఇది యజ్ఞం ఈ రకంగా పన్నెండు యజ్ఞాలు చెప్పబోతున్నా ఈ పన్నెండు యజ్ఞాల్లో వైదికుడు పం పండలు వేసి అగ్నిహోత్రం పెట్టి చేసే యజ్ఞం ఒకటి ద్రవ్య యజ్ఞం అది మనకి ఆ భాగ్యం మనకి లేదు కానీ మిగతా పదకొండు యజ్ఞాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం ఏమి చింత చేయాల్సింది లేదు మన జీవితంలో యజ్ఞం ఉండి ఉండాలి ఒకవేళ లేవనుకోండి ఒకవేళ ఉండకపోతే ఈ కూడా లేవనుకోండి చాలా తక్కువ కాబట్టి యజ్ఞం యొక్క ఒక విస్తృతమైన స్వరూపాన్ని ఒక విశ్వరూపాన్ని అక్కడ చూపబోతున్నారు ఆ యజ్ఞ పదకొండు యజ్ఞాలు ద్రవ్యజ్ఞం తీసుకుంటానచ్చండి ఆ పద ఎందుకంటే మీరు చేయలేరు కనుక ఆ పదకొండు యజ్ఞాలని మనం కనుక స్వీకరించి దాంట్లో మనకు అనుకూలమైన యజ్ఞాలను మనం స్వీకరించి జీవితంలో ఆచరణలో పెట్టేస్తే ఆ జ్ఞాన యజ్ఞానికి కావలసిన అర్హత లభించి జీవన్ ముక్తుడు అవుతారు అది ప్రకారం శనివారం మరొకటి చెప్తారు పూర్ణమిదం పౌర్ణా పూర్ణము దూర్ణస్ పూర్ణా పూర్ణమమేవాష్యే శాంతి హరి ఓం శ్రీ గురు హరిస్తు నమస్తున్నావు